చిన్న ప్రేర్ చేపనింగ్ ప్రేమ కలవగలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి జీవాధిపతి జీవపు దాత ముక్తి ప్రభుదాత నాయన మరొకసారి మరి ఒక రోజు సమయం ఉంది సజీవులముగా తండ్రి మరీ ఒకసారి మీ పాదముల చింతకు కృపాశ్రంహాశ్రం యొక్కకు కరుణా పీఠం యొక్కకు నాయన మేమందరము తండ్రి మీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బలమైన నామమున తండ్రి ఏకైక నామమున ప్రభావ మీ పాదముల చెంతకు వస్తున్నాము మా దేవుడవు నాయన సృష్టికర్త స్తోత్రం ప్రభావ మా ఎడల మీరు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశాలు సంకల్పాలు ప్రణాళికలు బట్టి స్తోత్రం తండ్రి ప్రభా ఈ రోజు వరకు మమ్మల్ని సజీవుడిగా ఉంచి తండ్రి ప్రభా మీ కృపలో భద్రపరిచి మీ రెక్కలతో కప్పి కాచి కాపాడి ప్రభా ఈ విధంగా మేము ఆన్లైన్లో కూడుకొని ప్రార్థించటానికి మీరు దయచేసిన ఈ సమయమును బట్టి అనుకూలతను బట్టి ప్రభా మీ స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా మేమెన్నో అవసరతలు కలిగిన వారు నాయన ప్రభా మాకు ఎన్నో ఇబ్బందులు ప్రభా ఎన్నో శ్రమలు కష్టాలు నష్టాలు తను భయంకర పరిస్థితులు తండ్రినైనా వీటన్నిటికుండా వెళ్తుండగా తండ్రి మీ సహాయము మీ నడిపింపు మీ కృప తండ్రినైనా బట్టి ఇవే మాకు అవసరం తండ్రి అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా ఉంటుంది మమ్మల్ని నడిపించే దేవుడు కనక ప్రభ మీకేమే మేము మొర పెడుతున్నాం నాయన మీకే మేము విజ్ఞాపన చేస్తున్నాం మీకే మేము మా సమస్తమును ప్రభా మీ దగ్గర తీసుకొస్తున్నాం ఎందుకంటే నాయన మీరేం వాటిని ప్రభా అన్నిటి నుండి మమ్మల్ని బయట వేయగలిగిన దేవుడు ప్రభా మీకు స్తోత్రం ఇక బ్రబ్బా మమ్మల్ని పవిత్రపరచండి మా హృదయాలను పవిత్రపరచండి మా తలంపులను పవిత్రపరచండి మా పెదాలను పవిత్రపరచండి మా మనస్సును పవిత్రపరచండి మీరు క్రియకుమారి రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభావార్థముగా నీతిగా ప్రార్థించటానికి సహాయం చేయండి ప్రభా భారముగా తండ్రి ప్రార్థించటానికి సహాయం చేయండి ప్రభనైనా ప్రభా సంతోషముగా ఆనందముగా ప్రార్థించడానికి సహాయం చేయండి ఉత్సాహముగా ప్రార్థనలో పాల్గొనటానికి సహాయం చేయండి ప్రభనయన తండ్రి వాక్య చేయుచున్న మీ దాత మీ ఆత్మాభిషేకం దయచేసి ప్రభావ ఈరోజు మా కొరకు మీరు ఏది సిద్ధపరిచారో అది మీ పరలోక సింహాసనం నుండి మా అందరికీ ధారాళంగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన ప్రకటన గ్రంథాన్ని తండ్రి మేము ధ్యానిస్తుండగా ప్రభా అందులో అనేకమైన గొప్ప విషయాలు ప్రభా నైనా మా విశ్వాసానికి అంతము మా పరుగుకి అంతము మా యొక్క ప్రభా నాయన పోరాటానికి అంతం ఏ విధంగా ఉంటుందనే విషయాలు రాబోయే విషయాలు భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలు తండ్రి అనేకమైన మర్మరూపములు ఉంటుండగా మీరే వాటిని మాకు బయలుపరచు ప్రభావా మా చిన్నపాటి జ్ఞానంతో అర్థం కాదు తండ్రి ప్రభా మీరే మాకు వెల్లడి చేసి వాటిని చూసి ప్రభా మేము గైకొని ధన్యులు సహాయం చేయి ప్రభా మా అందరి హృదయాన్ని సిద్ధపరచు ప్రభు ఈ విధంగా తండ్రి నాయన ఆన్లైన్లో చిన్న సహోదరులందరినీ చేతికి అప్పగిస్తూ తండ్రి ప్రభా మీ రాజ్యం వ్యతిరేకంగా పనిచేయ ప్రతి శక్తిని నాయన ప్రతి అంధకార శక్తిని సైతాన శక్తిని మా ప్రభని ఏ రక్తమందల శక్తి ద్వారా బంధిస్తూ నాయన మమ్మల్ని మా సమస్తమును మీ హస్తగతం చేసుకుంటూ కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు ఏ సుకరిస్తు నా మమ్మన ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె What was the name? Jesus, lover of my soul. Jesus, lover of my soul, let me to thy bosom fly. One day, one day, one day. I feel my same heart Till the storms of life be passed Seeking to the end of the night Oh, they Oh when I give you have I thanks my help is to thee knee I at no tell upon camp me all my trust on thee om my ndi ved shano dao krpa om mor dono raise the palms in the seeking the why just and holy is thy name ah no wonder i choke me why learn to worship thee The one who is presently, plentious grace with thee is found, grace to come. Let the healing springs of all make and keep me pure. Revealing things of the kingdom, my heart, praise to all, all and all within my soul. ప్రార్థన చేస్తాం రాజర్ పరశుతుర దేవా మీకు వదనాలు వేసయ్యా కృపా గల తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలు నైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు కాపాడి సజ్జీల పెట్టినందుకు మీకు ఎంతో వదనాలు స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం నేను సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే కలుగనుక హె నాదా సత్య స్వరూపి మీ కృపలు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు ఎంతో వదనాలు నేను ఈ కాలం ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేలాగన మిమ్మల్ని స్థుతించేలాగనా ఓ ప్రభు మిమ్మల్ని మేము కనపరచాలా అవును ప్రభా ఒక జీవిత మీ నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలని ఇప్పుడు ప్రభు మీ యొక్క వాక్యంలోనికి మేము వెళ్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి అందులోని సత్యాన్ని గ్రహించాల మా యొక్క ఆత్మీయ నేత్రాలను విప్పండి వాటిని మేము స్వీకరిస్తే అది మాదవుతుంది బ్రవ కనికరించమని ప్రార్థిస్తున్నాం మా హృదయాలను మీ అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం మా మనసుని మీ అదుపులోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించి మీ మహిమార్దంగా మేము నిరుజ్జీవించాలన్నా సహాయపడాలి ఏ సుఖరిస్తున్నా ప్రార్థిస్తున్నాం అమ్మే మనము కొన్ని ఒక గత వారం నుంచి మనం ఈ యొక్క గ్రంథంలోని విషయాలు ధ్యానించడానికి మనం ఆసక్తి చూపించినాం ఆశ్చర్యకరంగా ఏంటంటే అది అంత ఈజీ కాదని మనకు తెలుసు కానీ మనకి ఈజీ కా మనకి కష్టం అని తెలుసు కాబట్టి మనకి ప్రభు సహాయకుడు ఆయన ద్వారానే ఇవన్నీ మనకి అర్థమవుతాయి అన్న విషయాన్ని మనం గ్రహించాల ఆయనకే సమర్పించుకుంటున్నాం కాబట్టి ఆయనే నడిపిస్తాడు ఒకటి ఏంటంటే ఆ ప్యాషన్ ఉంటే చాలు ఆశ ఉంటే చాలు ఆశ హృదయానికి తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రటన గ్రంథము సీరియల్ గా రాయబడలేదనేసి నేనైతే ఎన్ని సార్లు గ్రహించగలిగాను ఎందుకంటే రివర్స్ ఆర్డర్ లో పోతా ఉంటాయి కొన్నిసార్లు ఆయనకి ఎప్పుడు దర్శనం కలిగితే అప్పుడు రాసాడు అవి ఆ దర్శనాలు కూడా సీరియల్ గా లేవని మనం చూడగలుగుతాం మనం చివరికి వచ్చేపటికి మనకు అర్థం అవుతుంది ఇది ముందుకు వెనకల్కి ముందుకు వెనకల్ తీసుకెళ్తా ఉంటాయి దాని తర్వాత ప్రటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్స్ నేచర్ కూడా మనం అర్థం చేసుకుంటున్నాయి కానీ వాటిని అర్థం చేసుకున్నాం ఎందుకు గాడ్ వీటిని పర్మిట్ చేసిండు దాని తర్వాత కొందరికి చూపిస్తుంటే కొందరికి ఎందుకు చూపించలేదు ఇవి వారికి అనుగ్రహించబడలేదు అంటాడు మత్తేసు వార్తకు వచ్చినప్పుడు కానీ మీకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు ఎందుకు మనం స్వీకరిస్తున్నాం కాబట్టి మనకు అనుగ్రహించబడ్డాయి అని నేను అనుకుంటున్నాను మనం స్పెషల్ కాదు మనం వాటిని ఆసక్తి చూపించడం కాబట్టి మనకు అవి ఆసక్తి చూపించకపోతే కాదు అది మనము గతంలో కూడా కొన్ని విషయాలు చేసేంటే ప్రవచనము దేవుని యొక్క ఆ దేవుడి నుంచి మన్ మనుషులకి కలిగిన గ్రేటెస్ట్ అండ్ ఓల్డెస్ట్ గిఫ్ట్ అది పాత నిబంధన కాలంలో కూడా చూస్తే ప్రాఫెసీ అనేది ఓల్డెస్ట్ గిఫ్ట్ అది ఈ రోజు కూడా కానీ నూతన నిబంధన కాలంకి రిమైనింగ్ గిఫ్ట్స్ ఏవైతే మనకి స్పిరిచువల్ గిఫ్ట్స్ కనిపిస్తూ అవి ప్రాఫెసీని మాస్క్ చేసి అనేసి నేను గ్రహించగలుగుతున్నాను ఎందుకంటే నైంటీ నైన్ పాయింట్ ఈ రోజు ప్రాఫెసీ కాన్సెప్ట్ లేదు అందుకే ఈ ప్రాణంగా ధ్యానించలేరు ఎందుకంటే వాళ్ళ ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హీలింగ్స్ కి మిరాకిల్స్ కి ఇటువంటి వాటికి లేక టీచింగ్ కి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ ప్రాఫెసీ గిఫ్ట్ కి ప్రాధాన్యత ఇవ్వలే అండ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన కామన్ అబ్జర్వేషన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా మనం చూస్తే దేవుడు డైరెక్ట్ గా మాట్లాడింది కేవలం ప్రాఫిట్స్ తోనే ఒక్క యాజకునితో కూడా డైరెక్ట్ గా మాట్లాడినట్టు ఒక్క ఎవిడెన్స్ నేను చూడలేదు ఐ కెన్ గెట్ కరెక్ట్ ఎవరన్నా చూపించగలిగితే మీరు అనొచ్చు సమయాలతో మాట్లాడండి కదా దేవుడే కానీ సమయంలో ఒక గ్రేట్ ప్రాఫిట్ యాజక ధర్మం నిర్వర్తించినట్టు మనం చూస్తాం కానీ ఆయన ఒక గ్రేట్ ప్రాఫిట్ అని మనం చూస్తాం కాబట్టి దేవుడు ఎప్పుడైనా ప్రవక్తలతోనే మాట్లాడినట్టు చూస్తాం బైబుల్ అంతట కానీ యాజకులు కేవలం ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో మనుషులకి దేవుని విషయాలు ప్రకటిస్తూ బలు అర్పిస్తున్నట్లే మనం చూస్తాం కానీ పండ్ల ఇండ్లల్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే ఆ ఫంక్షన్స్ కి ప్రార్థనలకి వెళ్లడం చూస్తూ గాని ప్రవక్త ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నట్లు దేవుడు మాట్లాడుతున్నట్లు పైగా భవిష్యత్ ఏం జరగబోతున్న విషయాలని ప్రవక్తకి తప్ప ఇంకా ఎవరికి చూపించలేదు దేవుడు పాత నిబంధన కాలం ఏ పుస్తకం ప్రవక్తల పుస్తకం చేసిన ఆ చిన్న ప్రవక్తలే గాని తక్కిన నలుగురు ప్రవక్తలే గాని యషయ హిర్మియా ఎహెచ్కేలే కాని దానియాలు గాని మొత్తం పదహారు మంది ప్రవక్తలు వీళ్ళందరి ఆ ప్రొఫైల్స్ మన పర్సనాలిటీ స్టైల్స్ చూసినప్పుడు వారి జీవితం ఆశ్చర్యకరంగా ఉంటది ఎవరు కూడా సిటీలో ఉన్నట్లు మనం చూడం ప్రతి ఒక్కరు ఊరి చివరిన ఒక గుడిసెలో ఉన్నట్లే చూస్తాం అంటే ఊరి బయట ఊరి బయట లేక పట్టణము బయట ఒక చిన్న గుడిసెలో ఉన్నట్టు అసలు ఏం తిన్నాడు ఎవరన్నా వాని గురించి పట్టించుకుంటారా లేదా కూడా మనం చూడం వాళ్ళ పరిస్థితి అంతా సాక్రిఫైస్డ్ లైఫ్ లాగా ఉంటుంది కానీ యాజకులు మటుకు అంతా రాజుల అంతఃపురంలలో రాజుకి సన్నిహితంగా ఉంటూ రాజుతో పాటు ఆ భోజనపు బల్ల దగ్గర కూర్చొని రాజుతో పాటు బాగా ఆ ఆనందం రుచి చూసినట్టు మనం చూస్తూ ఉంటాం రాజులతో పాటు సమానంగా కూర్చొని ఆ పవర్ ఆ ప్రెస్టీజు ఆ ఫేమ్ ఆనందించినట్టు చూస్తూ ఉంటాం బహుశా అందుకే అనిపిస్తుంది నాకు ప్రవక్త కంప్లీట్ సాక్రిఫైస్డ్ లైఫ్ కాబట్టి ఆ చిన్న గోత్ ఏదో కట్టుకొని గట్టము జుట్టు అసలు చూడడానికి మనుషులకి చూడడం వాళ్ళ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ప్రవక్తలు కానీ వాళ్ళతోనే మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం సో నేను ఆ ఆ పర్సనాలిటీ క్వాలిటీ మనకు ఉంటే మనము ఆయన స్వరం వినలేం ఆయనతో సంభాషించలేం ఆయన మనకు చూపించాడు ఈరోజు యాజకులకు ఎందుకు ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈవెంట్స్ బయలుపరచలేదంటే నాకు అనిపిస్తుంది బహుశా అదే రీజన్ పర్టికులర్లీ మనకి ఎవరి మీద కూడా ద్వేషం లేదు అసహ్య లేదు అందరినీ ప్రేమిస్తాం గాని ఎందుకు దేవుడు ఈ రోజు ఇవి చూపించలేకపోయినాడు ఎవరు ధైర్యంగా ఈ యొక్క ఈవెంట్స్ గురించి మాట్లాడలేకపోతున్నారంటే వాళ్ళకి అది బయల్పరచలేదు కానీ తన దాసలైన ఆమోస గ్రంథం మూడార్ద చూస్తూ తన దాసలైన ప్రవక్తలకు ప్రభు తాను సంకల్పించిన వాటిని బయల్పరచకుండా ఏదియో చెయ్యడు మరి తన బిడలకి బయలుపరచకుండా ఎన్నో చేసింది లోకంలో అంటే ఏదో ఉంది చైల్డ్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ గాడే గానీ చైల్డ్ ఆఫ్ గాడ్ లు గానీ ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి నేచర్ లో ఆ నేచర్ తెలుసుకోకపోవడం వల్లనే మనం వీటిని చూడలేని స్థితిలో ఉండటం అనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు ఈరోజు జస్ట్ కొన్ని పాయింట్స్ నేను ప్రిపరేటరీ పాయింట్స్ నేను మాట్లాడదలుచుకున్నాను ఏంటంటే ముఖ్యంగా వ్యూహాను భక్తుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన నేచర్ గురించి పోయిన సెషన్ లో నేను కొంచెం డిస్కస్ చేసిన ఆయన నేచర్ ఏందంటే సంపూర్ణంగా యేసుప్రమణి ప్రేమించిన వాడు ఆయన రొమ్ము నా అనుకున్న శిష్యుడు ఇతను ఒక్కడే కూడా ఆయనకి అంత సన్నిహితంగా లేరు ఆయనతో పాటు కలిసి తిరిగినారు ఆయనతో పాటు కలిసి సేవ చేసినారు గాని ఆయనకి అంత క్లోజ్ గా అంత ఫ్రెండ్లీగా ఉన్నట్టు మనం చూడలేదు ఎవరిని కూడా దాని తర్వాత ఓల్ టేస్ట్మెంట్ ప్యాటర్న్ నేను మీకు చూపించాను ప్రాఫెటిక్ ప్యారలల్స్ అంటాం ఆర్ డబులింగ్ డబులింగ్ అంటాం ప్రాఫెసీస్ ని ఆ దావీ యేసు ప్రభుకి షాడో కదా ఫోర్ షాడో ఆయన ప్రతినిధి లేక నీడ వంటి వాడు దావీది గోత్రం నుంచే కదా మన ప్రభు పుట్టింది కూడా కాబట్టి దావీదు యోనా ఏ రీతిగా అంత క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు బావమారుదలైనా బావ భావమారుదలైన ఎంతో క్లోజ్ గా ఉన్నట్టు మనం చూస్తాం వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బాగా డిస్క్రిప్షన్ ఉంటుంది బైబుల్లో చాలా మంది ప్రాఫర్ మన ప్రీస్ వాటి యాజకులు నుంచి ప్రకటించడం చూస్తా ఉంటారు యోన తాను దావిద రొమ్మును ఆనుకొని ఉన్నాను అదే రీతిగా యోహాను భక్తుడు కూడా యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నట్లు ఇది ప్యాటర్న్స్ ఇవి రిపీట్ అవుతా ఉంటాయి బైబుల్ అంతటా న్యూటన్ మన ప్రకటన గ్రంథం వరకు రిపీట్ అవుతానే ఉంటాయి ఇవన్నీ ప్యాటర్న్స్ వాటిని మనం చూసినప్పుడు మన ఐస్ ఓపెన్ అయినట్టు అంతే ఒక్కసారి మన ఐస్ ఓపెన్ అయినా అంటే కంటిన్యూస్ రెవల్యూషన్ మనకు వస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మాసు ద్వీపం గురించి మనం నిన్న మన శామ్ బ్రదర్ చెప్తామండే నేను విన్నాను ఈ వాక్యం తర్వాత రాత్రి పన్నెండు గంటలకు వచ్చి మరోసారి విన్నాను ఇంకా గాడ నిద్ర వస్తుంది అయినా కాని కొంచెం విని కొంత ఎడిటింగ్ చేశాను అక్కడక్కడ నాయిసెస్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అవి ఎడిటింగ్ చేసి తీసేస్తాను కానీ నిన్న ఈవినింగే అప్లోడ్ చేశాను కానీ కొంచెం నాయిస్ ఉంది స్టిల్ అది ఈ రోజు కంక్లూడ్ చేసి అప్లోడ్ చేసాం అయితే పద్మాసు గురించి సాధారణంగా మనము ఎక్కడో వినం దాని జోగ్రఫికల్ ప్యాటర్న్సే గానీ దాని స్పిరిచువల్ ప్యాటర్న్సే గానీ ఎవరు చెప్పడం నేను వినలేని తవర ఆల్మోస్ట్ నేను 77, 78 నుంచి ఎయిట్ నుంచి ధ్యానిస్తున్నాను ప్రాఫెసిస్ రకరకాల బుక్స్ చదివిన వాడిని కానీ ఏ పుస్తకంలో ఏ కామెంట్రీస్ లో కూడా పట్మాస్ గురించి ఎవరు చెప్పలేరు నాకు అందుకే సడన్ థాట్ వచ్చింది ఎర్లీ మార్నింగ్ లెట్ మీ డిస్ డిస్ ఫైండ్ అవుట్ ఏంది పట్మాస్ అనేది అయితే ఆ రోజులలో టూ ఇయర్స్ క్రితము మనకి కాంటినెంట్స్ డ్రిఫ్టింగ్ ఇట్లా లేకుండే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు కదా ఈ కాంటినెంట్స్ ఎట్లా డివైడ్ అయినాయంటే మ్యాసివ్ అర్థిక్వేక్స్ ద్వారా డివైడ్ అయినాయి అంటారు ఆ నోవా కాలంకి వెళ్ళినప్పుడు కాంటినెంట్స్ రేసెస్ పుట్టినాయని చెప్తాం ఉదాహరణకి షేము హాము యాపేత్ షేము అంటే షెమైట్స్ హామ్ అంటే హెమైట్స్ యాపేత్ అంటే జెఫైట్స్ షేము సంతతి షేమీలు ఏషియన్స్ ని షేమీలు అంటారు ఈ రోజుకి కూడా షెమైట్స్ అంటారు ఏషియన్స్ ని హెమైట్స్ అంటే ఆఫ్రికన్స్ హాము సంతతి వాళ్ళు ఆఫ్రికన్స్ జెఫైట్స్ అంటే యూరోపియన్స్ అయితే నా పర్సనల్ స్టడీలో దెన్ ఇంకో రెండునే కదా ఆస్ట్రేలియా ఉంది యూఎస్ కూడా ఉంది అమెరికా కూడా మరి ఇవి ఎక్కడ నుంచి వచ్చినాయంటే జెఫైట్స్ నుంచి స్ప్లిట్ అయినాయి రెండు గ్రూప్స్ ఆస్ట్రేలియా అండ్ యూరప్ అయితే జెఫైట్స్ ని దేవుడు యాప్యత్ని బహుగా మన ఇన్నోవా కాలం చూసినప్పుడు యాప్యత్తుని బహుగా ఆశ్రదించినట్టు మనం చూస్తాం అందుకు ఆ ఆ యొక్క బహుగా విస్తరించినట్టు మనము ఆ ఇంగ్లాండ్ నుంచి స్ప్లిట్ అయ్యి ఇంకో చరిత్ర చూసినప్పుడు ఆస్ట్రేలియన్ హిస్టరీ చూసినప్పుడు మీరు యుఎస్ హిస్టరీ చూసినప్పుడు కొంచెం డార్క్ హిస్టరీ ఉంటది యాక్చువల్ ఇంగ్లాండ్ నుంచి జైల్ నుంచి తప్పించుకొని పోయిన కొంతమంది మర్డరర్స్ ఆస్ట్రేలియాకి పోయినారు ట్యాక్స్ ఇవేడర్స్ యుఎస్ కి పోయినారు సో ఫౌండింగ్ ఫాదర్స్ వచ్చి కొంచెం నెగిటివ్ హిస్టరీ నేను చదివిన ఆ యుఎస్ ఫౌండింగ్ ఫాదర్స్ కానీ ఆస్ట్రేలియన్ ఫౌండింగ్ ఫాదర్స్ వచ్చి నెగిటివ్ హిస్టరీస్ చదివిన అదేమైతేనేమో కానీ అక్కడ నుంచి మటుకు స్ప్లిట్ అయ్యి ఇంగ్లాండ్ నుంచి కొంతమంది ఆస్ట్రేలియాకి పోయి ఆస్ట్రేలియా కట్టుకున్నారు మరి కొంతమంది యూఎస్ కి పోయి అమెరికాని కట్టుకున్నారు ఈరోజు కాబట్టి యాపేత సంతతి వాళ్ళు బహుగా విస్తరించట్టు మనం చూస్తాం కానీ కాంటినెంటల్ డ్రిఫ్ట్ లో ఏమైందంటే టూ ఇయర్స్ కి బిఫోర్ టూ ఇయర్స్ ఏషియా మేజర్ ఏషియా మైనర్ ఈ ఏషియా అనే అర్థం కాకపోతే ఈ సెవెన్ చర్చెస్ గురించి ఎప్పటికి మనం అర్థం చేసుకోలేము సరే స్పిరిచువల్ మీనింగ్స్ చాలా డెప్త్ ఉంటాయి మేము డీటెయిల్ గా స్టడీ చేసాం కొన్ని సంవత్సరాల క్రితం కానీ అది రిపీట్ మళ్ళా తిరిగి రిపీట్ అవుతుంది సైకిల్ నా పర్టికులర్ లైఫ్ లో మటుకు అగైన్ ఈ సెవెన్ చర్చెస్ గురించి డిస్కస్ చేయడానికి అవకాశం వచ్చింది కొన్ని రికార్డింగ్స్ కూడా నేను లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ ఉంటాయి అయితే ఇది యాక్చువల్ గా నైన్టీ ఫైవ్ లో జరిగింది ఈ స్టోరీ ఈ యోహాను భక్తుణ్ణి ఆ పద్మాసు మీదకి బ్యానిష్ చేస్తాడు ఒక రాజు ఎంపరర్ డామిటియన్ అనేవాడు గ్రీసు దేశపు రాజు డామిటియన్ ఎందుకంటే ఈ జాను ని ఎంత చంపడానికి ప్రయత్నించినా ఆయన చావారు ఎంతగా చిత్ర భయంకరంగా హింసించినా చావలే చావడాడు ఎన్నిసార్లు ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అనుకోటా అతన్ని ఆ వ్యాట్లో అతను నూనెలో సలసల కాగుతున్న నూనెలో కండ్లు పోతాయి చాలా భయంకరంగా శ్రమ అనుభవిస్తాడు కానీ మరణం విడిచిపెట్టదానికి నాకు అప్పుడు యోహాను సువార్త ఇరవై అధ్యాయంలో చివరిలో మన ప్రభు చెప్తుండో పేతురుతో నేను తిరిగి వచ్చేంత వరకు అతనుట నాకు ఇష్టమైతే నీకేంది అని పేతుర్ పేతుర్ని గద్ గదించినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ సారీ జాన్ ఎందుకు అంతకాలం బ్రతికినాడు అంటే ఈ డిస్క్రిప్షన్స్ అన్నింటిని ఆయన చూడాలి ఎందుకంటే బహుగా ప్రభుని ప్రేమించాడు కాబట్టి సో మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది నిజంగా ప్రభుని బహుగా ప్రేమిస్తే ఇవి నీకు ఎందుకు చూపించాడు చూపిస్తాడు నేను అట్లా అర్థం చేసుకుంటున్నాను ఆయన రొమ్మున్న మనం ఆనుక ఉదయం లేచినప్పుడు ఒక పసిపిల్లవాడి స్నేహితుని లాగా తండ్రి లాగా తండ్రి అతను మనకు కాబట్టి ఆయన రమ్మున మనం ఆనుకున్నా ఆయన ఆయన ఏమంటే మనం ఆయన ల్యాప్ లో మనం కూర్చొని ప్రవా నాకు ఇవి చెప్పిన అయినా అంటే నన్ను బిడ్డలకి ఖచ్చితంగా చెప్తాడు అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనం రాష్టనల్ మైండ్తో చూస్తాం కాబట్టి వీటిని మనం గ్రహించలేని స్థితిలో ఉన్నాం అయితే ప్లాట్ఫామ్స్ అంటే నేను అన్ని వెతికినా జే స్ట్రాంగ్ నెంబర్స్ వెతికినా డిక్షనరీస్ వెతికినా అయ్యా అక్కడ మీనింగ్ బట్ ఎక్కడ కాబట్టి విడిచిపెట్టే మన పర్సనాలిటీస్ ఇవే జనరల్ కాబట్టి పెట్మోస్ అంటే థేయర్ లో డిక్షనరీలో ఒకటి ఉంది మీనింగ్ ఒక్కటే స్థలంలో ఉంది ఇంకెక్కడ లేదు ఏ డిక్షనరీస్ అయి లేదు మీనింగ్ పెట్మోస్ అంటే అది ఒక గ్రీక్ ఐలాండ్ అని తెలుసు ఏజియన్ సీలో మధ్యలో ఉన్న ఒక చిన్న ఐలాండ్ లో ఉంది అది పెట్మోస్ అనేది అయితే జేపీ థేయర్ అనే వ్యక్తి దానికి డెఫినేషన్ ఇచ్చిండు పెట్మోస్ కి ఒక్కడే మొత్తం ఎంటైర్ చర్చ్ హిస్టరీలో ప్రతి లిటరేచర్ లేని డెఫినేషన్ ఇతను ఒక్కడే ఎంత మంది థియోలోజియన్స్ ఉంటే ఇతనికి ఒక్కరికి ఎందుకు అది బయలుపరచబడింది మన కొరకు అతనికి ఎందుకు బయలుపరచబడింది అంటే హీ వాజ్ అలోన్ అమాంగ్ ఆల్ థియోలోజియన్స్ స్ట్రగుల్ టు ఫైండ్ మీనింగ్ ఫార్ పెట్మోస్ ఈ రోజు ఎంత చర్చి పెద్ద కాంగ్రిగేషన్స్ లలో కూడా దీన్ని గ్రహించలేదు ఎందుకంటే నో మేడ్ అన్ అటెంప్ట్ లైక్ థేయర్ ఇప్పుడు మనం తేయర్ లాగా అటెంప్ట్ చేసినాం కాబట్టి ఐ గట్ దిస్ మీనింగ్ ఎస్టర్డే మార్నింగ్ పెట్మోస్ అంటే పదము దానికి అర్థం మై కిల్లింగ్ అని ఉంది అక్కడ ఇంగ్లీష్ లో జేబి డిక్షనరీలో జేమ్స్ రాంగ్స్ ఎంత వెతికినా దొరకలేదు నాకు ఆ నంబర్ ఇంకెక్కడ దొరకలేదు పుస్తకాలు దొరకలేదు మీనింగ్ కాబట్టి పెట్మోస్ అంటే మై కిల్లింగ్ అని మీనింగ్ అంటే ఏంటంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే మనం నా హత్య పెట్మాస్ కి మీనింగ్ దాని తర్వాత జగ్రఫికల్ హిస్టరీ చూశాను పెట్మాస్ కి సంబంధించింది ఆ జగ్రఫికల్ హిస్టరీలో ఎట్లా ఉందంటే అది కంప్లీట్లీ బారన్ అక్కడ ఒక చెట్టు కూడా మొలకెత్త అంట అక్కడ తిని కి ఆహారం ఉండదు త్రాగడానికి నీళ్లు ఉండవు చెట్ల పండ్లు ఉండవు అటువంటి స్థలంలో ఈ డొమిటియన్ అనే వ్యక్తి తను ఎందుకు బ్యానేజ్ చేశాడు అంటే వీణెంత ఎంత చిత్ర వద్ద పెట్టినా సలసల కాగే నూనెలో వీడు చనిపోతలేడు కాబట్టి వీని అక్కడ పడేస్తే వీడికి తిండి లేకుండా ఆహారం లేకుండా వీడు చనిపోతుంది ఆ డెసిషన్ తీసుకొని అతన్ని అక్కడ బ్యానేజ్ చేసినట్టు చూస్తాం పెట్మోస్ అయితే నాకొకటి ఆ స్పిరిచువల్ ఓపెనింగ్ ఏమైందంటే ఇఫ్ యు వాంట్టు సీ ద విజన్ ఆఫ్ గాడ్ పెట్మాస్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ నువ్వు చూడలేవు తర్వాత పెట్మాస్ అంటే ఏంటి మై కిల్లింగ్ నా హత్య అంటే నేను చనిపోయిన వాడిని నాకు మనం చనిపోయిన వాళ్ళం కానీ ఇటువంటి విజన్స్ చూడలేం ఇంకా శారీరకంగా ఉండి మనం ఇంకా లాజిక్స్ సైంటిఫిక్ రీజనింగ్ క్యాలిక్యులేషన్స్ టైమింగ్ వీటిని చూస్తా ఉంటే మనం వీటిని గ్రహించలేము కాబట్టి తను తను ఉపేక్షించుకుంటేనే కదా ఇవన్నీ మనం చూడగలం నన్ను వెంబడించిన వాడే నన్ను కనుగోలు అన్నట్టు వెంబడించకపోతే కనుగొనలేము చాలా మంది ఏం చేస్తారు అంటే విడిచిపెట్టేస్తారు మధ్యలో అంటిల్ ది ఎండ్ ఆయన పట్టుకుంటే గోడ వెంబడిస్తలేడు వెంబడిస్తారు చాలా మంది వెంబడిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఇయర్స్ కితాము థర్టీ ఇయర్స్ కితం మనం అంతా రక్షింపబడ్డ మరికొందరు అయితే ఫార్టీ ఇయర్స్ చిన్నప్పుడే హై స్కూల్ అన్ని మనం మన లైఫ్ సెండర్ చేసింటాం దేవుడికి హై నుంచి చాలా కాలం వెంబడించినాం ఆనెస్ట్లీ హౌస్ స్పీడ్ మనం అతన్ని వెంబడిస్తున్నాం పరిగెత్తి పరిగెత్తి చాలా మంది అలసిపోతున్నాం కాబట్టి అతన్ని పట్టుకోలేకపోతున్నాం మనం పట్టుకుంటేనే కదా ఆయన ఆయన రొమ్మ ఆగలం మనం ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే ఇది బూ వరకు ప్రకటించబడాల సకల గోత్రముల వరకు ప్రక ఆ సకల జనులకు ప్రకటించబడినాకనే అర్థం కాబట్టి ఈ వాక్యము అనేక ప్రపంచమంతా స్ప్రెడ్ అయినాకనే కానీ ఆయన రాడనుంది వాక్యం మనం అందుకే ప్రయాస పడి అందరికీ వీటిని చూపిస్తూ ఎందుకంటే ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు ఎవరు కూడా అర్థం కూడా కాబట్టి మనం ఆ ప్రయాసం అదికే మై కిల్లింగ్ అంటే పెట్మోస్ మీనింగ్ నేను చనిపోయిన అర్థం హత్య చేయబడ్డ అర్థం కాబట్టి అటువంటి స్టెరాయిల్ ల్యాండ్ అయిన ఆ పెట్మోస్ లో అసలు ఏం పంట లేదు ఆహారం ఉండదు అంటే సంపూర్ణంగా సరెండర్ అయిపోయిన జీవితం అన్నట్ అంటే నవ్ ఐఎం నాట్ లివింగ్ హీఈస్ లివింగ్ ఇన్ మీ అన్న దశ పెట్మోస్ మీనింగ్ అటువంటి స్థితిలోనే ప్రభువు ఇతనికి గంభీరమైన దర్శనం ఇచ్చింది అటువంటి దర్శనము అంటే నేను అనే ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ ఇజ్రాయెల్ దేశాలు జరగలే ఆశ్చర్యం ఇది నాన్ క్రిస్టియన్ నేషన్స్ ఆర్ నాన్ జూయిష్ నేషన్స్ లో జరిగినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ హెచ్కెల్ గ్రంథం చూస్తారు అనుకోండి ఏహెచ్ దర్శనం ఎక్కడ ఎక్కడ జరిగినాయి కేబారు ప్రాంతం కదా అది బబలోన్ బబలూన్ ప్రాంతానికి జరిగిన దర్శనాలు అవన్నీ దేవుడు దిగి నది తీరంనా నేను ఒక దర్శనం చూసిన అంటాడు అమేజింగ్ విజన్ అది దాని ఎంత డీటెయిల్డ్ స్టడీస్ చేసాము అమేజింగ్ స్టడీస్ అవన్నీ అవన్నీ ఈ రోజు మనకి వర్తిస్తాయి మన కాలానికి పాపం వాళ్ళు చూసిండ్రు గొప్ప దయోజనలు వీళ్ళందరూ వాళ్ళు చూసినారు కానీ వాళ్ళకు తెలియదు అప్లికేషన్స్ కాబట్టి వాళ్ళు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడలేకపోయినారు కానీ శిష్యులు డైరెక్ట్ గా చూసిండ్రు ఆయనతో పాటు తిరిగిండ్రు ఆయనతో పాటు తిన్నారు కానీ ఆయన విషయాలు గ్రహించలేదు కాబట్టి ఎవరు బ్లెస్డ్ చెప్పండి మోర్ బ్లెసర్డ్ డిసైపుల్స్ ఆ మనం ఇంత డీటెయిల్ గా చూడగలుగుతున్నాం వాళ్ళు చూసి నమ్మిండ్రు మనం చూడక నమ్ముతున్నాం కాబట్టి ఎవరు బ్లెసెడ్ చెప్పండి ప్రగణ గ్రంథంలో బ్లెసడ్ ఆర్ దోస్ అన్నప్పుడు హూ ఆర్ దోస్ బ్లెస్డ్ పీపుల్ ద డిసైపుల్స్ హూ హ్యాడ్ సీన్ జీసస్ అండ్ బిలీవ్డ్ ఆర్ ద డిసైపుల్స్ హూ హ్యాడ్ నాట్ సీన్ జీజస్ ఫిజికలీ యట్ బిలీవ్డ్ ఇన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది ద బ్లెసడ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ సీన్ హిమ్ ఫిజికలీ యట్ బిలీవ్ అండ్ ఫాలో హిమ్ సో వీఆర్ మోర్ బ్లెసెడ్ అనేది నాకు ఈ రోజు మార్నింగ్ అర్థమైంది ఇవి చూస్తా ఉంటే అంటే క్లీన్ అబ్జర్వేషన్ జాన్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే డే బిఫోర్ ఎస్టే జాన్ గాస్బిల్ ముగించిన నేను ట్వంటీ ఫస్ట్ చాప్టర్ క్లీన్ అబ్జర్వేషన్స్ ఆయనలో ఉన్నాయని అడిది కాబట్టి మనకి కూడా క్లీన్ అబ్జర్వేషన్స్ అవసరం ఈ క్లీన్ అబ్జర్వేషన్స్ లో ప్రాబ్లం ఏంటంటే దట్ ఫెలో విల్ నాట్ లెటర్స్ క్లీన్ అబ్జర్వేషన్స్ చేయని ఎందుకంటే వాన్ తెలుసు దట్ డే యూ క్లీన్లీ అబ్జర్వ్ థింగ్స్ యూ విల్ హ్యావ్ డొమినన్ ఓవర్ హిమ్ అథారిటీ ఓవర్ హిమ్ వాడు ఇంకా వాడికి వాడు వాడు ఫేక్ వాడు లయర్ కాబట్టి హీ ఆల్వేస్ హెట్ హీ హాజ్ అథారిటీ ఓవర్ యూ బట్ రక్షణ పొందిన వాడి మీద అథారిటీ పొందుకున్నామన్నాడు శత్రు బలం మీద నీకు అధికారం ఇచ్చినడంటే యూ కెన్ డూ సో యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్ ఇన్ యూ అన్ఫార్చునేట్లీ వీ హల్ లూస్డ్ ఈవెన్ డాట్ ఆర్ అ ఫ్రాక్షన్ ఒక డెసిమల్ తర్వాత వచ్చే ఫ్రాక్షన్ ని కూడా వాడు లేకపోయినా మ్యాథమెటికలీ స్పీకింగ్ బట్ యూ హ్యావ్ టూ మచ్ ఆఫ్ you can you can redefine or you can challenge the physical laws also for some healing groups in the world, they define physical laws because they have realized that they have such a power invested in them by God and already you can do it, you can do it because I am going to show you the details because I am going to show you the super-yokah darshnam and I am going to show you the revelations aina killed himself even though he was alive he killed himself anthe na hatya antunar daani meaning daanki ipudu chudandi aa rojullalo asia ipudu venni churches asia la unna sanghavulaku ani cheppabaddapudu asia ane daaniki sambandhinchina vishayalu konni telusukunte maniki inkoka clarity vastadi endante aa rojullo asia, asia major asia minor ani rendu pranthalu undedi ee roju rendu kalipi asia antunam unfortunately ఆ ఉన్న ఏషియా మేజర్ మైనర్ ఈ రోజు లేవు అవి ఎందుకంటే ఏషియా మైనర్ అంటేనేమో టర్కిష్ అనటోలియా అనే ప్రాంతం అది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ టర్కిష్ ఇప్పుడు ఇప్పుడున్న టర్కీ దేశానికి వెస్టర్న్ పార్ట్ లో ఉండేది ఏషియా మైనర్ ఆ రోజులలో టూ ఇయర్స్ కింద అయితే ఏషియా మేజర్ అంటే పర్షియన్ ఎంపైర్ యాక్చువల్ గా అంటే పర్షియన్ ఎంపైర్ ద హాట్ ల్యాండ్ అంటాం సెంటర్ ఆఫ్ పర్షియన్ ఎంపైర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎంపైర్ ఆ రోజులలో పర్షియన్ ఎంపైర్ నాకు ఇమ్మీడియట్లీ ఈ రోజు మార్నింగ్ నేను ఈ వాక్ ఏం చేస్తుంటే నాకు నెబుక డ్రీమ్ గ్యాప్ కనుకొచ్చింది అందుకే మన ప్రధాన గంధం ధ్యానిస్తే అప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్ పోతా ఉంటది మైండ్ అది ప్రభు లీడింగ్ అని నేను నమ్ముతాను ఎందుకంటే అది ఆ రీతి ఉంటేనే మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోగలం ఇప్పుడు ఉదాహరణకి టర్కిష్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ టర్కిష్ల్డ్ ఏషియా మైనర్ అండ్ పర్షియన్ ఎంపైర్ ఏషియన్ మేజర్ ఈ రోజు పర్షియన్ లేదు కదా మరి ఈ చర్చెస్ ఎక్కడ ఉన్నాయి టర్కీ సెనటోలియా కూడా లేదు ఎందుకంటే అది గ్రీస్ కి సరెండర్ చేసిండ్రు ఇప్పుడు ఆ చర్చెస్ లేవు అక్కడ సెవెన్ చర్చెస్ ఫిజికల్ లేయర్ లో లేవు అవి అన్ని కొల్లగొట్టిరు నేను ఒక రోజు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితము వెరీ కేర్ఫుల్ గా యూట్యూబ్ లో పోయి అన్నీ ఎన్నో గంటలు అట్లీస్ట్ ఏమైనా బిల్డింగ్స్ దొరుకుతాయా ఇమేజెస్ దొరుకుతాయా ఆర్కియాలజీ ఇంట్రెస్ట్ నాకు చాలా పోయి అన్నీ వెతికితే దొరికినాయి కొన్ని పిక్చర్ దొరికినాయి యూట్యూబ్ లో దొరకలేదు కానీ గూగుల్లోనే పేజెస్ పెట్టారు ఎవరో ఒక ఆర్కియాలజీ క్రిస్టియన్ ఆర్కియాలజిస్ట్ ఆ ఫొటోస్ అన్ని చూసినప్పుడు వాటి డిజైన్స్ ఆ టె టెంపుల్ ఆ చర్చ్ డిజైన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు బహు ఆశ కలిగింది అవన్నీ కొన్ని దూరాలు ఉన్నాయి కొన్ని పిల్లర్స్ ఉన్నాయి రూఫ్లు లేవు మొత్తం కూలిపోయి శిథిల స్థితిలు ఉన్నాయి అక్కడ పోయి చూసినా కూడా ఏం తృప్తి అప్పుడు నాకు ఇమీడియట్లీ నా ఓపెన్ మైండ్ ఏంటంటే కరెక్టే కదా చర్చెస్ అనేది ఫిజికల్ కావు కదా బిల్డింగ్స్ కావు కదా అవి ప్రభు దేవుని బిడల సహవాసమే కదా అందుకు అవి ఫిజికల్ ఎయిర్ లేవి రోజు మీరు చూసిన అందుకే మతేశ్వార్తలు చూస్తాం మనం ఇరవై నాలుగు ముందు ఇరవై అధ్యాయం ఆరంభంలో చెబుతాడు దేవుడు ఏసు ప్రభుత్వం శిష్యులను కూర్చొని ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఈ మందిరం చూడు ప్రభ ఎంత అందంగా ఉంది ఈ గోడలు జుడు ఎంత బాగున్నాయి ప్రభా అంటే మీరు చూసిన ఈ మందిరము రాతి మీద రాతి నిలబడకుండా పడదురైబన్ ఎందుకంటే చర్చ్ అనేది ఫిజికల్ బిల్డింగ్స్ కాదు ఇది నేను ప్రతిసారి పాస్టర్స్ కాన్సెస్ రిపీట్ చేస్తా ఉంటాను యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ ఆన్ ద బిల్డింగ్స్ యు ఆర్ వేస్టింగ్ మనీ ఆన్ దోస్ ప్రాపర్టీస్ అన్నెసెసరీ వేస్ట్ మనీ అంతా దేవుని సంపాదన అంతా వృధా చేసి పడేసారు అన్ఫార్చునేట్లీ ఈ స్పిరిట్ చేసుకోక వాట్ మేనర్ ఆఫ్ స్పిరిట్ అంటాడు ఆ జాన్ తోని జేమ్స్ తోని ఎందుకంటే ప్రా సమా రిటర్న్స్ మీరు ఎందుకంటే సమర్ ఏం చేస్తారంటే యేసు ప్రభు శిష్యులు ఎరుసలింకి పోతున్నారు మన దేశం మన ప్రాంతం నుంచే పోవాలా వాళ్ళు అక్కడికెందుకు పోవాలా మా దగ్గరికి రావాలంటారు సమా రిటర్న్స్ ఇష్టం కాని ఏసు ప్రభు పోవాలి అయితే శిష్యులను ముందే పంపించి వాళ్ళకి తను నచ్చజెప్పు మీరు పోయి కొంత వాళ్ళతో మాట్లాడండి మాకు ప్లేస్ ఇవ్వండి మేము నడుచుకుంటూ పోవడానికి అంటే సమ రిటర్న్స్ మా దగ్గరనే మీరు స్పెండ్ చేయాలా మాతోనే మీరు మాకు వాక్యం ప్రకటించాలా అని ఆర్గ్యూ చేస్తారు ఆ జాన్ తోని జాన్ ఇంతగా డెప్త్ అర్థం చేసుకున్నవాడు ప్రభుత్వం అంటాడు ప్రవ్వా పరలోకం నుండి ఆకాశం నుండి అగ్ని దిగి ఈ సమాటెన్స్ అందరినీ కాల్చినేలాగానే మేము మీరు ఆగేపి ఇవ్వండి ప్రవ్వాంటెడ్ మేము ప్రార్థించాలి ఆ మీరు ఆమోదించండి ప్రభ్వాంటెడ్ అప్పుడు చేసే జాన్ తోని జేమ్స్ తోని వాట్ మేనర్ ఆఫ్ స్పిరిట్ ఆర్ యూ అంటే ఇమ్మీడియట్లీ నాకు అర్థమైంది ఏంటంటే వి ఆర్ నాట్ ఫిజికల్ క్రీచర్స్ దో విఆర్ ఇన్ ద బాడీ బట్ వీఆర్ యాక్చువల్లీ స్పిరిట్స్ వాట్ మేనర్ ఆఫ్ అ స్పిరిట్ ఆర్యూ తెలుగులో లేదా ఇంగ్లీష్ లోనే తప్ప ఇంకా వేరే దాకా లేదు వాట్ మేనర్ ఆఫ్ అ అన్నప్పుడు దానికి తన దేశం అంటే ఐ హావ్ నాట్ కమ్ టు డెస్ట్రాయ్ కదా ఐ హివ్ లైఫ్ అండ్ దట్ టు అబండెంట్ లైఫ్ అన్నాడు అక్కడ కాబట్టి మనకు కూడా ఎటువంటి స్పిరిట్ ఉంది ఈ ఈ ఏషియా మేనర్ ఏషియా మేజర్ అవి ఒకప్పుడు ఫిజికల్ లో ఉన్నాయి ఈ రోజు లేవు పర్ అంత గ్రేట్ పర్సన్ ఎంపైర్ లేదు ఆ నెబుకర్ డ్రీమ్ కూడా ఆ స్టాచ్యూ దానికి ఏముంటుంది తల గోల్డ్ చాతి భాగము సిల్వర్ నడుం భాగం బ్రాంజు తొడల నుంచి కింది వరకు కాళ్ళ వరకు అయను ప్లస్ క్లే లేక మట్టి అప్పుడు దా నిక నిజానికి ఇది ఏంది అని ధాన్యాన్ని పిలిస్తే ధాన్యాలు చెప్తాడు ఎవరు చెప్పలే చేతులు ఉన్నప్పుడు అప్పుడు అతను ఇది గోల్డ్ మీ రాజ్యానికి సాదృశ్యం దాని తర్వాత మరి కొంచెం నీచమైన రాజ్యాలు తగ్గినీ తగ అంటే విలువ తగ్గిన రాజ్యాలు గోల్డ్ కంటే తగ్గినది సిల్వర్ సిల్వర్ కంటే తగినది బ్రాంజ్ బ్రాంజ్ కంటే తగ్గినది అయన్ అండ్ లాస్ట్ కింగ్డమ్ అయన్ ప్లస్ క్లే కలిసిన కింగ్డల్ అయితే వాటి స్పిరిచువల్ లేయర్స్ మనం ఎక్కడ ఇంటర్ప్రిటేషన్స్ చూడండి కామెట్రీస్ లో చూడం హిస్టారికల్ గా జరిగింది ఏంటంటే గోల్డ్ రిప్రజెంట్స్ బబిలోన్ సిల్వర్ రిప్రజెంట్స్ పర్షియా బ్రాంజ్ రిప్రజెంట్స్ గ్రీస్ అండ్ అయన్ క్లే రిప్రజెంట్స్ రోమ్ దాని దానికి మనకు తెలుసు ఒకటి ప్రాఫెసెస్ అన్ని టేపరింగ్ అవుతాయి ఈ దర్శనం యాక్చువల్ గా నిపుణు దగ్గర కలిగింది ముందే ఉంది ఇది దర్శనం ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రిప్రజెంట్స్ ఈజిప్ట్ మీకు తెలుసు ఈజిప్షియన్స్ ఆ రోజులలో మోషే టైంలో జోసఫ్ టైమ్ లో అది ఎంతగా ప్రాస్పరస్ నేషన్ వరల్డ్ సూపర్ పవర్ ఉండే లైక్ బైబిలోన్ ఒకప్పుడు సూపర్ పవర్ ఉండే ఈజిప్ట్ తర్వాత అసిరియా సిల్వర్ అసిరియా తర్వాత అగైన్ బైబిలోన్ బికమ్స్ సిల్వర్ బ్రాన్జ్ తర్వాత పర్షియా దట్ బికమ్స్ అయన్ క్లే ఇవి హిస్టారికల్ రిపీట్స్ అన్నట్టు మన మోడర్న్ టైమ్స్ టూ థౌజండ్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ఏంటంటే ఇంగ్లాండ్ రిప్రజెంట్స్ గోల్డ్ జర్మనీ రిప్రజెంట్ సిల్వర్ రష్యా రిప్రజెంట్స్ బ్రాన్జ్ అండ్ ద ఫోర్త్ కింగ్డమ్ ఈస్ అ వెరీ డైవర్స్ కింగ్డమ్ ఎందుకంటే క్లే అండ్ అయన్ మిక్స్డ్ అన్నట్టు అవి అంటే క్లే రిప్రజెంట్స్ డస్ట్ కదా మట్టి కదా మట్టి అంటే భూమి అంటే రకరకాల ప్రాంతీయులు అన్నట్టు డైవర్స్ అంటే అన్ని రకాల తెగల వాళ్ళు జమ దాని డైవర్సి డైవర్స్ గ్రూప్ అంటాం మేనేజ్మెంట్ డైవర్సిటీ అంటాం అమెరికా రిప్రజెంట్స్ దట్ లాస్ట్ పార్ట్ ఆయన ఫిజికల్ లేయర్ లో చూస్తే అట్లనే ఇప్పుడు మనం ఈ రోజు చూస్తే స్పిరి ఇప్పుడు కొరెంతల్ రాష్ట్ర పత్రికలోనేసలు మీకు హెచ్చరించింది ఏంటంటే పాతని గతించిన సమస్తం కృతమైన అంటాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న ఇక మీదట ఉండే కింగ్డమ్స్ ఫిజికల్ లేయర్ లో ఉండవు స్పిరిచువల్ లేయర్ లో ఉంటాయి అందుకే ప్రకటన గంధంలోని లాస్ట్ అధ్యాయంలో చూపించింది ఏంటంటే నాలుగు రకాల పవర్ఫుల్ గ్రూప్స్ ఉంటాయి చర్చి సిస్టమ్ లో ప్రపంచం అంతటా అవే నేను మీకు చూపించిన ఏంటంటే రివర్స్ ఆర్డర్ లో చూస్తే హోలీ దోజు వర్ హోలీ సెకండ్ రివర్స్ ఆర్డర్ లో దోజు వర్ రైచెస్ థర్డ్ రివర్స్ ఆర్డర్ లో దోజు ఆర్ వికడ్ అండ్ దోజు ఆర్ అన్హోలీ అనేది ఉన్నది కదా మనం చూసిన మన అన్యాయము అపవిత్రత దాని నీతిమంతులు దాని పరిశుద్ధులు ఈ నాలుగు గ్రూప్ ఇవి మాసివ్ గ్రూప్స్ అన్నట్టు వరల్డ్ వైడ్ అండ్ దిస్ ఇస్ ఫర్ ఎంటైర్ చర్చ్ సిస్టమ్ చెప్పబడింది కాబట్టి అక్కడ నుంచి మనం డివేట్ కావద్దు బౌండరీస్ ఈ నలుగురు గురించే ఈ ఎంటైర్ బుక్ ఇస్ రిటర్న్ అన్నట్టు కాబట్టి కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది అయితే నేను అర్థం చేసుకుంది అంటే ఈ నలుగురు గ్రూప్స్ లో మనకి ఈ నాలుగు గ్రూప్స్ రిపీట్ అవుతానే ఉంటాయి ప్రతి పారబుల్ లో నాట్ ఓన్లీ ప్యారబుల్స్ జీసస్ క్రైస్ట్ లైఫ్ లో కూడా చూసినప్పుడు ఈ నాలుగు గ్రూప్స్ ఉంటాయి ఉదాహరణకి ఎవ్రీ టైమ్ జీసస్ ని చూసినప్పుడు పర్టికులర్లీ ఆయన ట్రయల్స్ క్రూసిఫిక్షన్ కి ముందు కూడా మీకు గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి ప్రీస్ అందరు దాని తర్వాత సోల్జర్స్ ఎంపరర్ గ్రూప్ ఒకటి ఉంటది దాని తర్వాత కాంగ్రిగేషన్ గ్రూప్ అంటే మల్టీట్యూడ్ అంటాం దాని తర్వాత జీజస్ ఒక్కడుంటాడు అదే రీతిగా స్టెఫెన్ కాలంలో కూడా స్టెఫెన్ చనిపోయే టైంలో కూడా మీకు నాలుగు గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి స్టెఫెన్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ దోస్ ఫోర్ గ్రూప్స్ ప్రీస్ చీఫ్ ప్రీస్ట్ తనతో పాటు ఉన్న వాళ్ళు తక్కిన వాళ్ళు దాని తర్వాత ఆ ఎల్డర్స్ ఉంటారు ప్రీస్ట్ చెప్పినట్లు వినే ఎల్డర్స్ ఉంటారు వెరీ పవర్ఫుల్ ఫెలోస్ ఆఫ్టర్ ప్రీస్ట్ ఇవి రెండు గ్రూప్స్ అన్నట్టు దాని తర్వాత మల్టీట్యూడ్ ఆల్వేస్ చుట్టూ కూర్చొని ఎక్కడ చూసినా గానీ బైబుల్లో వీళ్ళు తమాషా చూసే గ్రూప్ అంటాం కాంగ్రిగేషన్ అంటాం బికాస్ కాంగ్రిగేషన్ ఈజ్ లైక్ ద షీప్ దే డో నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ దే కెనాట్ జడ్జ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఇటు జంప్ అవుతుంటారు అటు జంప్ అవుతా కాంగ్రిగేషన్ ప్రాబ్లమ్ అది అందుకే డివిజన్స్ ఉంటాయి చర్చెస్ కొందరు వచ్చి బయట తీసుకెళ్లిపోతే వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు మరికొందరు వచ్చి వాళ్ళొచ్చి బయట తీసుకెళ్తే మరికొందరితో పాటు వెళ్ళిపోతారు అట్లా డివైడ్ అయిపోతూనే ఉంటుంది అది అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రతి చర్చ్ కూడా ఒక దశ వరకు వచ్చి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక జగల గూడు కట్టుకుని సెటిల్ అయిపోతా ఉంటాయి అందుకు దే ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ అ అండ్ దెన్ హోల్డింగ్ ఆయనను హత్తుకొని రొమ్మున అనుకోవాలంటే యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్ ఈ సెక్యులర్ లైఫ్ నిన్ను పరిగెత్తిని సెక్యులర్ లైఫ్ నిన్ను అలసిపోయేటట్టు చేస్తా ఉంటది యనలో ఉన్నప్పుడు నువ్వు అలసిపోలేవు ఎందుకంటే సమస్తం పెంటకూపగా ఎంచుకున్నాడు పౌలు ఎందుకు సెక్యులర్ లైఫ్ అంతా పెంటూప అనే అది మన రాదన్న విషయం అందుకని ఇప్పుడు వర్స్ సిక్స్ లో ఒక విషయం నేను మీకు చూపిస్తే ఈ రోజు ఐ థింక్ ఐ క్యాన్ రెడ్ హ్యాండ్ ఓవర్ టు సిక్స్ లో ఏముందంటే ప్రిన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది అర్త్ అని వర్స్ సిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది హైలైట్ చేస్తున్నాడు చాప్టర్ వన్ లో జీజస్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది అర్త్ కాబట్టి ఇక్కడ ఏముందంటే త్రీ ఎలిమెంట్స్ మనం చూడగలుగుతున్నాం ఒకటేమో ప్రిన్స్ రిప్రజెంట్స్ అవర్ రెడీమర్ అవర్ కింగ్ అవర్ ఫాదర్ తర్వాత సెకండ్ ఎలిమెంట్ కింగ్స్ హూ ఆర్ దిస్ కింగ్స్ అని అర్థం అవుతే దిస్ ఇస్ అడ్రస్ టు అజాన్ అనేది మనం చేసుకోగలం మనమే కింగ్స్ అయితే మనకే అడ్రస్ చేస్తుండ్రు మనం కాదనుకుంటే అది మెసేజ్ ఇంకోవరకు వెళ్ళిపోతుంది ఇది ఎవరికి తట్టుతే వాడికే దొరుకుతుంది వాక్యం మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినాయి ఈ వాక్యాలన్నీ మనం తొట్టులుతున్నాం మన కాళ్ళకు తగులుతున్నాయి ఆ వాక్యాలు గానీ ఎప్పుడు కూడా మనం వాటిని స్వీకరించలేదు మనం కాబట్టి మన నుంచి ఇంకోరికి వెళ్ళిపోతా అది అదొక ప్రిన్సిపల్ నేను అర్థం చేసుకున్నా మనం ఎంతో మంది సేవకుల దగ్గర కూర్చొని వాక్యాలు వింటా ఉంటాం కానీ అందరికి అవి రావు ఉదాహరణకి ఏలియా దగ్గర నుంచి ఎలిషాకి ఒక మ్యాంటుల్ వచ్చినట్టు మనం చూస్తాం కదా నీ దగ్గర ఉన్న ఆత్మలో నాకు టైమ్స్ కావాలంటాడు ఎలిషా ఉంది ఆ కానీ ఏలియా దగ్గర ఎలిషానే కాదు ఇంకెంత మంది ప్రవక్తలు ఉన్నారు సర్వెంట్స్ ట్రైనింగ్ సార్ ప్రాఫిట్స్ అంటాం కదా ఎంత మంది ట్రైనిస్ ఉన్నారు ఒక ఎలిషా ఒకడే ఎందుకు తీసుకోవాలి ఏంటంటే ఎలిషా చెప్తున్న ప్రతి విషయాన్ని ఎలిషా పర్సనాలిటీని ఎలిషాలో ఉన్న స్పిరిట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసిన వాడు ఒక ఉన్న స్పిరిట్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసింది ఎలిషా ఒకే ఈ రోజు ఎంత మంది పాస్టర్స్ చెప్తున్న వాక్యాలు ఎంటర్ కాంగ్రిగేషన్స్ వింటున్నారు కానీ ఆ కాంగ్రిగేషన్ లో ఒకడో దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే ఈ మ్యాంటల్స్ ఈ గొప్ప దయజన్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే ఆమె ఆంటల్స్ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ పలుకని తీసుకపోతే వేస్ట్ పనికి రావాలి వాళ్ళకి అనుగ్రహించబడ్డ గిఫ్ట్స్ టాలెంట్స్ అన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుంది ఎంటీ హ్యాండ్స్ తోనే పోవాలి అక్కడికి కానీ ఇక్కడ విడిచిపెట్టి పోతపుడు ఆ ఏలిషా నుంచి పడిపోయినందుకే ఏలియా నుంచి పడిపోయిన దుప్పటి ఈయన తీసుకున్నారు ఇంకొకరు తీసుకోలేకపోయినారు ఎందుకంటే వాళ్ళకి ఆ ప్యాషన్ లేదా ఈ రోజు కూడా ఏంటంటే ఆ గిఫ్ట్స్ కాలింగ్స్ అవన్నీ ఎవరి ద్వారా నువ్వు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్ని వస్తూ ఉంటాయి ఒకవేళ వాళ్ళలో ఏదైనా తప్పిదం ఉన్నా వాళ్ళలో ఎటువంటి సీన్ఫుల్ నేచర్ ఉన్నా అది కూడా వచ్చేస్తుంటుంది అందుకే కాంగ్రిగేషన్స్ అట్లా మిస్లీడ్ అయిపోతూ ఈ రోజు అందుకే మీలో అనేకలు బోధకులు కాకుండా ఎందుకు హెచ్చరించండి అంటే ఇదే నువ్వు నువ్వు నువ్వు చేసే నీతి కార్యాలైనా ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉంటాయి నీ కాంగ్రిగేషన్స్ అంత పర్ఫెక్ట్ ఉంటాయి ఎందుకంటే అవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఏలియా నుంచి ఎలిషాకి ట్రాన్స్ఫర్ అయిందో అట్లనే కాంగ్రిగేషన్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి కొంతమంది కవ్ ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప దైవజను చూడండి గతంలో వాళ్ళు చేసినట్లు సేవ ఆ కాంగ్రిగేషన్స్ లో ఒక్క వ్యక్తి కూడా చేయలేకపోయినాడు ఏ చర్చన చూడండి మీరు ఏ చర్చన చూడండి మనం పర్టికులర్ పేర్లు తీసుకుంటే అఫెండ్ అవుతాం ఎందుకంటే స్టిల్ ఫిజికల్ కాబట్టి దాన్ని స్పిరిచువల్ అర్థం చేసుకోండి ఒక గొప్ప దైవజనుడు అంత గొప్ప సేవని కొనసాగించి ఆరంభించిండంటే అతని తర్వాత వచ్చిన కాంగ్రిగేషన్స్ లో ఒక్కడు కూడా చేయలేకపోయింది ఎందుకు అంటే అతను విడిచిపెట్టిన మెంటల్ ని వీళ్ళు పట్టుకోలేదు ఎలిచేలాగా అయితే నాకు ఇది అర్థం ఏంటంటే ప్రవ్వా ఈ స్పిరిట్ నాకు బయలుపరచడం వల్ల నేను ఎవరు మ్యాంటల్ తీసుకుంటున్నాను బ్రదర్ భక్త సింగ్ దర్కెళ్ళి ఎందుకంటే అక్కడనే నేను రక్షణ పొందిన వాడి ఆయన ఆయన వాక్యం చెప్తుంటే ఫస్ట్ రోడ్ లో కూర్చుండేవాడి నేను సెవెంటీస్ లో మళ్ళీ నేను ఆయన దొరికెళ్ళి తీసుకుంటున్నానా నేను ఇంకో దొరికెళ్ళ మ్యాంటల్ తీసుకున్నాను ఐ ఆనెస్ట్లీ డోంట్ నో సో ఇప్పుడు ఏంటంటే వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఫ్రం హూస్ మ్యాంటి ఆర్ టేకింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎలిషా లాగా మనము కేర్ఫుల్ గా ఇక మీదట ఉంటే గానీ వీటిని మనం స్వీకరించలేము ఎందుకంటే ఆవియస్లీ ఇది ఎవరికి బయలుపరచబడతలేదు ఈరోజు కాబట్టి అవ ప్రిన్స్ జీసస్ ఈస్ అవ ప్రిన్స్ వీఆర్ ద కింగ్స్ అనేది మనం అర్థం చేసుకుంటే దేర్ ఇస్ ఆల్సో థర్డ్ ఎలిమెంట్ కాల్డ్ అర్త్ వర్త్ సిక్స్ లో అర్త్ అంటే భూమి అంటారు కానీ అది ఫిజికల్ కదా ఇదంతా కొత్తవి పాతవి గదించే సమస్య క్రితం అంటే అర్త్ అంటే భూమి కాదు ఈ ప్రకృతి సహజంగా భూమి అంటాం కానీ అర్త్ అంటే స్పిరిచువల్ లేయర్ లో ఇట్ రిప్రజెంట్ సర్టన్ పీపుల్ కాబట్టి వీఆర్ కింగ్స్ ఆఫ్ ది అర్త్ అంటే వీఆర్ రూలింగ్ ఓవర్ సటెన్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే చివరికి వచ్చినప్పుడే అర్థం అవుతుంది ప్రంధంలో అక్కడ కనిపిస్తుంది కింగ్స్ ఆఫ్ ది అర్త్ ఆ యొక్క హెవెన్లీ జరుసలేమ్ లో వెళ్ళినప్పుడు ఆ యొక్క టెంపుల్ కనిపిస్తుంది అక్కడ ఆ టెంపుల్ లో ఈ కింగ్స్ తప్ప ఎవరు అడుగు పెట్టలేడు అది నేను మీకు ఎప్పుడైనా తర్వాత చూపిస్తాను ఇప్పుడు వీఆర్ సిలింది ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి ఈ కింగ్స్ తప్ప ఎవ్వరు కూడా గొర్రెపిల్ల దగ్గరికి పోలేరు అక్కడ హెవెన్ లెక్ పోయినాక కూడా మ్యాసివ్ పాపులేషన్ గ్రేట్ మల్టీట్యూడ్ బయటనే ఉంటారు టెంపుల్ బయట మీరు ఎప్పుడైనా చూడండి ఆ ఇమేజ్ హెవెన్ లో పోయినాక కూడా నిరుత్సాహం ఏందంటే సంతోషించాల్సింది పోయి నేను ఎంత తప్పిదం చేస్తానే ఈ లోకంలో ఉన్నప్పుడు ఐ కుడ్ నాట్ బికమ్ అ కింగ్ ఫర్ హిమ్ కింగ్స్ తప్ప ఎవరు కూడా ఆ పన్నెండు గుమ్మములున్న ఆ యొక్క పరలోకపు పట్టణము ఆ గుమ్మములో ఆ గుమ్మంకు ప్రతి గుమ్మానికి ఇద్దరేసి దూతలు అగ్ని కడ్గాలు పట్టుకుని ఉన్నారు అందులోకి ఎవరిని పోనీయరు కేవలం ఈ బురాజులనే కాబట్టి మనకి ప్రిన్స్ మన ప్రభుయే వి ఆర్ ద కింగ్స్ ఆఫ్ ది అర్త్ అన్నప్పుడు ఈ అర్త్ సంబంధించిన విషయాలు నీకు అర్థమవుతే నీ సేవా జీవితము ఇంతకు ముందు ఉన్నట్లు ఉండనే ఉండదు యూఆర్ గోయింగ్ టు యూఆర్ ద కింగ్ ఆఫ్ ది అర్త్ అంటే అర్త్ రిప్రజెంట్స్ కాంగ్రిగేషన్ ఎటువంటి కాంగ్రిగేషన్ అంటే దే డోట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఎట్ బర్త్ కాంగ్రిగేషన్ యూ హ్యావ్ టు మేక్ దిస్ కాంగ్రిగేషన్ కింగ్స్ నేను అందుకే ఎక్కడదనగానే ఎంతకాలం క్రింద కూర్చొని ఉంటావు కాంగ్రిగేషన్ నీ వృద్ధాప్యం అంటే హార్ట్ అది హర్టింగ్ ఉంటుంది పెద్దవాళ్ళు వయసులో వారిని హర్ట్ చేయడం మన బాధ్యత కాదు మన మన మంచిది కూడా కాదు కానీ నేను చెప్పేది అంటే వృద్ధాప్యంలో వచ్చినా కూడా నువ్వు ఇంకా కాంగ్రగేషన్ ఉన్నవే అంటే ఆత్మీయ దశలో కూడా నువ్వు పసుపుల వాడి లాగానే ప్రకృతి సహజంగా నువ్వు పెద్దవాడు అయినా లాగానే ఉన్నవే వెన్ విల్ యూ బికమ్ కింగ్ మెచ్యూర్డ్ ఎప్పుడు అవ్వగలవు కాంగ్రిగేషన్స్ ని మనము కరెక్ట్ గా కింగ్స్ లాగా తయారు చేసుకోవాలి వెన్ యూ రియలైజ్ దట్ యూ బికమ్ అ కింగ్ యూ క్యాన్ మేక్ యువర్ ఎంటైర్ కాంగ్రిగేషన్ కింగ్స్ because we are kings and priests for him kada petura shastra patrikalu jostam akkadu undi ade 6th adhyay ku chevari bhagam undi we are the kings and priests in there padundi 6th verse concluding chestunn kada lenu correct 6th verse i have made us kings and priests unto god and his father so kings of the earth have become kings and priests unto god anundi kabati when we could become kings and priests why the earth should not become kings and priests ఇక్కడ ఎంటైర్ చర్చ్ సిస్టమ్ పోయింది విఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీ చర్చ్ సిస్టమ్ ప్రతి చర్చ్ ఒక థర్టీ ఇయర్స్ నేను రీసెర్చ్ మైండ్ గా ఎప్పుడు ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ కి ఒక రివెలి ఒక రివైవల్ జరుగుతూ ఉంటది మన కాలంలో ఆ ట్వంటీ ఇయర్స్ ఒక కొత్త రకమైన చర్చ్ బయటకు వచ్చి అమేజింగ్ గిఫ్ట్స్ హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి ఆ ట్వంటీ ఇయర్ కి చలవబడిపోతూ ఉంటది ఎందుకంటే దట్ లీడర్ ఎవరైతే మెయిన్ ఉంటాడో లీడర్ దాట్ జెంట్మెన్ విల్ బీ ఫెయింగ్ అవే మహాట ఒక టెన్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆ చర్చి గూడు కట్టుకొని గొంగలి పురుగు జీవితం అంటాం కదా ఆ గొంగలి పురుగు లాగా అది గూడు కట్టుకుంటుంది అందులోంచి బటర్ఫ్లై లాగా రాలేదు అది వస్తేనే బటర్ఫ్లై లాగా ఎగిరిపోగలదు ఉన్నత స్థితికి కానీ గొంగలి పురుగు దశలో ఉన్నాయి చర్చెస్ ఎందుకంటే పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నాయి ఎందుకంటే ఈ సెక్యులర్ వరల్డ్ దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ దేవ్ గాట్ బట్ నేను అబ్రామ్ గురించి మీకు చూపించినప్పుడు కూడా అబ్రామ్ హీ వాస్ నాట్ సాటిస్ఫైడ్ ప్రామిస్ ల్యాండ్ వచ్చినాక కూడా హీ వాస్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్ ఇంత దానికి వచ్చింది ఇంత దూరమై హీ వాంటెడ్ మచ్ బెటర్ దెన్ దట్ ద సిటీ దట్ వాస్ బిల్ట్ బై గాడ్ హిమ్సెల్ఫ్ హూ లీడ్ ద ఫౌండేషన్ ఆ సిటీ కొరకు ఆయన వెతుకుతుందంట వచ్చినాక కూడా అందుకే గుడరంలో కట్టుకున్నాడు అని నేను కట్టుకోలేదని కాబట్టి ఇట్స్ ఆల్ అవుట్ ద స్పిరిట్ దట్ ఈస్ లీడింగ్ ఎస్ అంతే కాబట్టి నేను ఆరితిగా అర్థం చేసుకున్న ఈ కింగ్స్ కి సంబంధించిన విషయాలు నేను భవిష్యత్తులో మనకి ఇంకెప్పుడు అవకాశం ఉంటే చాలా డీటెయిల్ గా నేను చూపిస్తాను హూ ఆర్ దీస్ కింగ్స్ పర్టికులర్ గా నేను ఈ రోజు ఉదయం ఆ సమయ గ్రంథంలోని ఆ యొక్క మొదటి మొదటి సమయాల గ్రంథములో ఒక విషయాన్ని నేను చూస్తా ఉన్నాను ఎనిమిదవ అధ్యాయంలో కింగ్ అనేవాడు ఎట్లా ఉంటాడు మళ్ళీ అటువంటి గుణగణాలు మనకున్నాయా సమయాలు ఎందుకు ఏడుస్తున్నావు రాత్రి నువ్వు వాళ్ళు నిన్ను వారిగా తృణీకరించింది నన్ను కదా నేనే కదా వాళ్ళకి కానీ నన్నుగా వాళ్ళు త్రుణీకరించింది నన్ను కాదని ఒక షభికమైన మనిషిని రాజులా ఎన్నుకుంటున్నారు ఈ రోజు ఎంటైర్ వరల్డ్ అదే చేస్తుంది కదా మన ప్రభు రాజు అయితే నువ్వేదో డెమోక్రసీ అనుకోని ఎలక్షన్స్ అనుకోని ఈ లోకపు రాజులను ఎన్నుకుంటున్నావు వాడు నేను ఎలుతున్నాడు ఇక్కడ వాక్యం ఒక్కటి చూపి క్లోజ్ చేస్తాను అది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది ఈ మార్నింగ్ అయితే వారికి అది చెప్పు అంటున్నాడు పదిహేనవ వచనం మొదటి సమయాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదిహేడు వర్షంలో మీ మందలో పదివ భాగా పట్టుకును వాడు రాజు చాలా ఉన్నాయి రాజులు నువ్వు ఎన్నుకున్న రాజు ఎట్లుంటాడు అనేది క్యారెక్టరిస్టిక్స్ అని ఈ క్యారెక్టరిస్టిక్స్ లో ఒక్కటి కూడా నీకు ఉండదు అప్పుడే నువ్వు అయిన రాజు వెళ్తావు అది నా యాక్చువల్లీ వాంటెడ్ టు కన్వే ద మెసేజ్ బట్ ల్యాక్ ఆఫ్ టైమ్ అది నేను చెప్పలేను డీటెయిల్ గా అక్కడ ఏముందంటే మీ మందలో పదే భాగం అంటే మీ సంపాదన అంతట్లో పదే భాగం పట్టుకుంటాడు వాడు దాన్ని యాక్చువల్ చూస్తే రోజు ట్వంటీ పర్సెంట్ మన ఎర్నింగ్ తీసుకుంటుంది గవర్నమెంట్స్ ప్రపంచంలో థర్టీ మాక్సిమం కొట్టేస్తుంది చర్చస్ ఓన్లీ టెన్ పర్సెంట్ తీసుకుంటున్నాయి నుంచి కానీ గవర్నమెంట్స్ థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం తీసుకుంటుంది మన ఇన్కమ్ నీకు లక్ష రూపాయల శాలరీ ఉంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ లో పడిపోతావు ట్యాక్స్ లో కాబట్టి నీ దగ్గరికి దోచుకుంటుంది అది అఫ్కోర్స్ ఇవన్నీ మన ప్రభు మన తండ్రి ఎప్పుడో చెప్పింది సమయాలతో వాళ్ళకి చెప్పు వాళ్ళ కోరుకున్నట్లు వాళ్ళకి రాజుని ఇని వాళ్ళకి ముందు హెచ్చరించు రాజు ఇట్లాంటి అందుకే నేను ఈ లోకంలో ఏ రాజుని ఎన్నుకోను ఈ సత్యం నాకు గెలిచినాక నా ప్రభు నాకు వాడు దొంగ డు వాడు గుండా వాడు ఎంత ఎంతగానో అన్యాయం చేసిన వాడు వాడిని నా మీద రాజుల వండుకోవడం ఏం మాట్లాడుతున్నా బ్రదర్ నువ్వు నువ్వు సెక్యులర్ డెమోక్రసీ నీ ఓట్ని నువ్వు వాడుకోలేవు హక్కు కదా అది మోసపుచ్చు ఆత్మ నేను ఎప్పుడు వాడుకోను ఎందుకంటే అవసరం లేదు ఎందుకంటే ఎవరో అయితే నేను నా ఓట్ ఇది నా ఓన్ పర్సనల్ ఒపీనియన్ ఎవరి మీద రుద్ధలేదు ఎవరోజైతే నేను ఒక వ్యక్తికి ఓటేసినో వాడికి నేను బానిసనని ఇక్కడ వాక్యం చెప్తాను చూడండి మీ మందులో పదే భావనం పట్టుకుని మీ మటుకు మీరు అతనికి దాసులు అవుదరు నేను వానికి దాసుని కాను ఈ లోకానికి దాసుని కాను సైతానికి దాసుని కాను ఈ లోకపు మనుషులకు నేను దాసుని కాను నేను కేవలం నా ప్రభుకే దాసుని అది తీర్మానం మనం అటువంటి తీర్మానంలో ఉన్నవాడితో దేవుడు ఇవెందుకు చూపించాడు ఖచ్చితంగా చూపిస్తాడు ఈ విషయాలన్నిటి మనం బహు జాగ్రత్తగా ధ్యానించగలము అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పశుధ్రవ తండ్రి వదనాలైన అనేకమైన విషయాలు మాట్లాడే గొప్ప దేవుడే బ్రహ్వా నా హత్య అన్న అంశం గురించి మీరు మా అతను మాట్లాడారు పద్మాస దీపానికి అర్థం అవును ప్రభా నేను మరణిస్తేనే గానీ వీటిని చూడలేను ప్రభావ నేను ఇంకా శారీరకంగా ఉంటే నా శరీరం ఇంకా అది ఈ లోకాతీతంగా ఉంటే వీటిని ఎప్పుడు నేను చూడలేను ఇది ఆత్మీయమైన ఎందుకంటే మీరు ఏడు ఆత్మలు అన్నారు ఆ ఏడు ఆత్మ అంటే వాట్ మేనర్ ఆఫ్ అ ప్రకృతి సహజంగా పైనుంచి మంట వచ్చి మనుషులను కాల్చివేయాలనా లేక ప్రతి వాడు రక్షింపబడాలా అనేదాన్ని ఆత్మ ఎటువంటి ఆత్మ కలిగిన వారు మీరు అని అంటున్నారు ప్రభావ మీరు దాన్ని బట్టి మీకు అందాలి కాబట్టి ఈ రోజు మా హృదయలో సరి చేయండి మాలో ఎటువంటి ఆత్మ వద్ద చూపించి మీ పరకు జీవించే పిడలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హలో శం సార్ హలో సార్ కంటిన్యూషన్ ప్రేర్ చేయండి సార్ వన్ శ్యాం సార్ ప్రభా మీ ప్రాధపతి మేమందరం తండ్రి మీకు వస్తున్నాం ప్రభా ఉదయంలో తండ్రి వాక్యం ధ్యానించడానికి ప్రభా మీ వాక్యంలోని సత్యాలను మరమాలను మేము తెలుసుకోవటానికి తద్వారా ప్రభా మేము ఆత్మీయంగా బలపరచబడటానికి ఆత్మీయంగా స్థిరపరచబడటానికి ప్రభా మా మనోనేత్రములు వెలిగింపబడటానికి తండ్రి మిమ్మల్ని ప్రభా మేము చూడటానికి తండ్రి నాయన మీ యొక్క గుణగుణ లక్షణాలను తెలుసుకోవటానికి తండ్రి మీ యొక్క ప్రభా మహిమను చూడటానికి ప్రభావ నాయన మీ గొప్పతనాన్ని ప్రభావ మాకు తెలియజేస్తూ వచ్చిన తండ్రి నాయన మీ దాసుల ద్వారా ప్రభావ బట్టి స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మేము సంపూర్ణంగా తండ్రి మమ్మల్ని మేము సెలవు తప్ప తండ్రి మీ విషయాదు అర్థం కాదు మమ్మల్ని మేము చంపుకుంటేనే తప్ప ప్రభా నాయన మీ దర్శనాలు మాకు అర్థం కాదు మీ వాక్యం మాకు అర్థం కాదు ప్రభా మీ మర్మాలు మాకు తెలియవు తండ్రి మాలో స్వయం కాలము ప్రభా మాలో తండ్రి ఇంకా మేం మేము మాలో జీవిస్తున్నప్పుడు ప్రభావం మాకు అర్థం కాదు మేము మీ కొరకు జీవిస్తున్నప్పుడే తండ్రి మీ విషయాలు మాకు అర్థం అవుతాయనే సత్యాన్ని కూడా మాకు తెలియజేసినందుకు స్థుతం అవును ప్రభా నాయన మీ ప్రే శిష్యునికి ప్రభు మీరు తెలియజేసిన మీ మాటలను బట్టి స్థుతి అనేక మర్మాలను సత్మ సత్యాలను బయలుపరిచే దేవుడు స్థాయి మీ గ్రంథం ప్రకటన గ్రంథం ఎంతో లోతన్యుక్త ఎంతో మర్మయుక్తమైన తండ్రి నాయన తండ్రి ఆ యొక్క మర్మాలను సత్యాలను మీ యొక్క ఆయన దాసు ద్వారా ప్రభావా మాకు తెలియజేస్తా స్తోత్రం తండ్రి ప్రభు నాయన ప్రభుహ నాయన యోహాను భక్తుడు ఆత్మవసుడై ఉండగా ఆయన శరీరం ఉన్నప్పుడు చూడలేదు నాయన ఆత్మవసుడై ఉన్నప్పుడే చూడగలిగి బా మీకు స్తోత్రం చెల్లించుకుంటారు బవ్వా నాయన తండ్రి ప్రభా ఆయన చూసినప్పుడు దాసునిగాక నాట్ లైక్ అ సర్వెంట్ వట్ ఈస్ ఐసర్ సర్వేయింగ్ అండ్ జడ్జిమెంట్ అనే విషయం ప్రభా చూపించినందుకు స్తోత్రం ఆయన ఎంతో గొప్ప తండ్రి మనిషికు బ ఏడు దీప స్తంభాల మధ్య సంచరించే వాళ్ళు స్తోత్రం మా దేవా మా తండ్రి భూరాజులకు అధిపతి అని తెలియజేస్తారు ఆయన మా ముందు ఎంతో గొప్ప దైవజనులు నడిచారు ప్రభావ కానీ నాయన వాళ్ళు నడిచినట్లుగా వాళ్ళు చేసిన కార్యము మీరు చేయలేకపోతున్నారు ప్రభావ ఎందుకంటే నాయన అటువంటి సమర్పణ జీవితం మాకు లేదు ప్రభావ అటువంటి ఆత్మ మాకు లేదు తండ్రి అంతగా మమ్మల్ని మేము చంపుకోలేకపోతున్నాం ప్రభావ శిలువ వేసుకోలేకపోతున్నారు తండ్రి అందుకనే మా జీవితాలు అంత లేవు నాయన అందుకే మేము తండ్రి అనేకులు మీ యొద్ద నడిపించలేకపోతున్నారు మాదిరికైన లేదు ప్రభావ తండ్రి నాయన మమ్మల్ని క్షమించింది ప్రభా ఎలి యొక్క ఆత్మని కోరిన ప్రభు ఎంత గొప్పగా కార్యం చేశారు పొందుకొని తండ్రి ప్రభునైనా అటువంటి మనస్సునటువంటి ప్రభా ఆ యొక్క ఆశను తండ్రి ఆంధ్రలో కలిగ చేయండి గొప్ప ఈ కొరకే జీవించాలని ఆశ మాకు తండ్రి ప్రభునైనా ఈ సమయంలో తండ్రి అనేక ప్రభా పరిస్థితుల్లో ఉంటున్నాం భయంకర పరిస్థితులనే సహాయం చేయడం తండ్రి అయ్యా ఈ యొక్క తెగులు ఈ యొక్క క్లియలు ఈ యొక్క వైరస్ మాకు అర్థం కావట్లేదు నాయన తండ్రి ఎన్ని రక్షించండి కాపాడండి పాప మా దేశాన్ని మా పాప తండ్రి బుద్ధహీనత అజ్ఞాత అవివేకము తండ్రి నాయన పాప మిమ్మల్ని గుర్తిరగని స్థితి సొంత బలముతో డబ్బుతో ఐశ్వర్యం గొప్ప పాపము చేప లోకం శరీరంతో జీవిస్తున్న గొప్ప ప్రజలు తండ్రి దయచే క్షమించి దీన్ని ఆపుదల చేయవలసింది పెట్టుకుంటున్నాం ఆయన సరి చేయవలసింది పెట్టుకుంటున్నాం మీకు స్తోత్రం మా తండ్రి దీని బారిన పొడ్డ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటా పెస్పాదం గారిని జాలి బ్రదర్ నిక్టోరియా గారు భర్తను జ్ఞాపకం చేసుకుంటాం బుట్టి సంపూర్ణమైన స్వచ్ఛత ఆరోగ్యం ది అనారోగ్యం గున్న ఆయన పెద్ద జాషుగాను చిన్న జాష్గా క్రిస్టియను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ డానియుల్ జార్జ్ జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి ముట్టం స్వస్థపరచం బలపరచండి తప్ప ఆయన సహాయం చేయండి పెద్ద జాషి ముఖ్యంగా ప్రభు ఆ పల్సరేట్ నార్మల్ స్థాయికి తీసుకోవాల్సింది తప్ప పరిస్థితులు భయంకరంగా ఉన్న ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు సంస్థలు మూతపడినాయి వ్యాపారాలు నష్టం ఎక్కడ చూసినాను ప్రభు నష్టాలు ఎక్కడ చూసినాను తండ్రి ఆర్థిక ఆయన తండ్రి వ్యవస్థ చిన్న భిన్నమయ్యే ప్రభుత్వా కుటుంబాలు రోడ్డులు పడ్డాయి ప్రభు సహాయండి కర్మించండి కుక్ చూపించండి మా తండ్రి ప్రభా నైనా సరిచింది ఆత్మీయంగా కూడా ప్రభావ సంఘాలను బలపరచు ప్రభావ సంఘం తన ఉపాధ్యతను మరిచి సంఘం తన పనిని మరచి అనవసరమైన రాజకీయాలు అనవసరమైన ప్రభా ఈ యొక్క నాయన తండ్రి పవర్ పాలిటిక్స్ ప్రభావ ధనం పాలిటిక్స్ లో అయిపోయి తండ్రి నీకు చేయాల్సిన పనిని నీకు చేయాల్సిన యాజకత నీకు చేయాల్సినటువంటి ప్రభావ సేవలు పరిచయను మరిచి తండ్రి ప్రభావ నేను ఇతర విషయాలపై దృష్టించినప్పుడు అనేక భయంకరమైన పరిస్థితులు వచ్చాయి ప్రభుత్వ ఆరాధన తండ్రి సహాయం చేయన మమ్మల్ని అందరూ క్షమించి సరిచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని పట్టిస్తూ వచ్చిన ఆన్లైన్ లో వచ్చిన బిడ్డలను అందరినీ పట్టిస్తూ వచ్చినాం తండ్రి ఆయన అభిరామి గారిని జ్ఞాపకం చేసుకుని కృప ఆయన ఇంక నేను ప్రభు ఎవరైనా ఆన్లైన్ లో వచ్చినంత ప్రతి స్తోత్రం కలిగించుకుంటూ రాలేని వారు వారికి ప్రార్థిస్తున్న వారి భాగం వారికి పరిస్థితి తండ్రి మామూలుగా ప్రభు ఇంతకాలం వరకు ఇప్పటి వరకు మీరు ప్రభుత్వ మీ కృపలో భద్రతపరిచి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపలు పట్టిస్తున్నారు ప్రభుత్వ మిగతా తండ్రి సమయానంతా మీ చేతికి అప్పగిస్తూ ఇది ప్రార్థన మహాప్రభు మారేసుకు ఇస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మహాగణుడు మహోన్నతుడును సత్య స్వరూపి నిత్య నివాసి అయిన మా ప్రియమైన పరులోకి ప్రత్యేక మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వంగనములు కృతజ్ఞతలు తెలియచేస్తూ నామ ఇంతవరకు మీరు చూపిన దయా ప్రేమ కలికము జాతి దయా అన్నిటిని మీకు వందరాదు అనుగ్రహించిన సంస్థము మా కరును బట్టి ప్రాముఖ్యంగా మా ప్రభావ ఈ లోకంలో మేము బ్రతకటానికి ఏమైతే అందించారో వాటన్నిటికన్నా మించి గొప్ప రక్షణ ప్రసాదించారు మాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ దయచేశారు మా కొరకు ఉన్నతమైనటువంటి శ్రాస్తమైనటువంటి పునాదులు గల పట్టణములు సిద్ధపర దాని కొరకైన శుభప్రదమైన నిరీక్షణ మా బ్రతుకులో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభు ఆ విషయాన్ని మేము మా ప్రభావ ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని ఈ లోకంలో తాత్కాలికంగా ఏమైతే మేము కలిగి ఉన్నామో వాటితోనే మేము తృప్తి పడిపోయి ఈ లోకం మా బ్రతుకు అన్నట్టుగా బ్రతకకుండా దానికన్నా శ్రేష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది మా దేవుడు దాచిపెట్టాడు ఆయనే పునాది వేసి ఆ పునాది వేయబడినటువంటి పట్టణము నా కొరకు చేసి దాచి ఉంచాడని దాని చూసి ఆ మా ప్రభు అదే గురిగా పెట్టుకుని జీవించగైనటువంటి ఆత్మీయ ఉచ్చ స్థితిని మాకు ప్రసాదించమని ప్రాధీయపరుచున్నాము కృప చూపించండి తండ్రి మీకు వందనములు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు నాయనానికి ఉన్న నాలుగు ప్రపకములో మా ప్రభ మీరు వదిలిపెట్టి సేవ అదే దృక్పథంలో అపోస్తలు జరిపించారు అదే దృక్పథంలో కొంతకాలము సంఘములో ఉన్న కొంతమంది చేయగలిగారు తర్వాత పరిస్థితులన్నీ తారుమారైపోయి మరి అదే జీలు అదే ఆశ ఆలోచన భారము బాధ్యత కలిగి మా ప్రభా చాలా మంది రోజు సంఘాలలో పరిచయం ఉండలేకపోతున్నారు తండ్రి మేము అలా ఉండునట్లుగా మాకు సహాయం చేయమని ప్రాధాయపడుతున్నారు తండ్రి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం మా ప్రభావ వేదానికి వన్ కొన్ని కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల్లో ఆ మా ప్రప మీ హృదయాన్ని అర్థం చేసుకోలేనప్పుడు వారు వ్యతిరేకముగాను తప్పుగాను ప్రవర్తించారు లోకమును ప్రజలను నాశనం చేసే దిశగా ఆలోచించారు ప్రభావ అయ్యా మా ప్రభా ఈ లోకములో బ్రతకటం కోసం తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేశారు ప్రభు నా తండ్రి మీ ద్వారా వచ్చే శ్రమలు పరిస్థితి కానీ వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడు ప్రభావ నీ కొరకు చచ్చిపోవటానికి కూడా వెనకాడలేదు అపునాదు పట్టణం కొరకు ఈ లోకాన్ని త్వరగా వదిలిపెట్టడానికి వారు వెనకాడలేదు బాబా అక్కడికి ఎప్పుడు రావాలా ఆశ ఆలోచనతో ఎదురు చూస్తూ వచ్చారు వచ్చేలోపు కొంతమంది నమస్కారం మీ నాన్న మాట్లాడుతున్నాను అనుభవించినందుకు ప్రభు ప్రభు చూపించి నడిపించి సహాయం చేయండి ఆదరించండి ప్రభు అనే కొండే మా ప్రియులు ఈ ప్రయత్న బృందం ద్వారా అనేక విషయాలు మా తండ్రి తెలియజేస్తూ ఉన్నారు అదని మా ప్రభు తండ్రి వారికి కావలసినటువంటి ఆత్మీయమైన జ్ఞానమును అభిషేకమును ఆత్మ నిపుదలను మీరు అనుగ్రహించండి ఆయుష్ను ఆరోగ్యమును దయచేయండి ప్రభు చూపించండి ప్రభావ మాటలు మేము అర్థం చేసుకుని అనుసరించడానికి సహాయం చేకారంగా జీవించని వారుగా ఉండిపోతున్నారు ప్రభు దయచేసి ఆ పరిస్థితుల్లో కృపు చూపించమని ప్రాధపడుతున్నాము తండ్రి సహాయం చేయండి ప్రభు చూపించండి నాయనానికి వంద స్తోత్రాలు ప్రభు అదే విధంగా ప్రభుత్వ మా పిలైన వారందరినీ చేసుకుని దర్శించి కనుక నుంచి కృహ చూపించండి నా తండ్రి నీకు వందనాలు ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం వారి కొరకు మేము ప్రార్థించకూడదు అనేది కాదు కానీ ఎక్కువగా ప్రండి ఈ రోగాల కొరకు ఆహారం కొరకు బ్రతకటం కోసం కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ మా మనస్సు నిలిపి మా ప్రభు వాటి కోసం ఆరాత్మక మీ సన్నిధిలో అడిగి పొందుకొని ఒక మానవాతీతమైన శక్తి గైన వారంగా నీ కొరకు పనిచేయడానికి ప్రభావ సహాయం చేశించిపోతున్నా అనేక ఆత్మలు సంపాదించండి ప్రభుత్వ చూపించండి ప్రభా వందనాలు స్తోత్రాలు మా ప్రభుత్వ నా తండ్రి నా కొరకు కొంతకాలం బ్రతకటానికైనా కావలసినటువంటి ఆరోగ్యము శక్తిని ఆహారమును బలమును జ్ఞానమును ప్రసాదించమని ప్రాధపడుతున్న మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారని మీ బిడ్డలను మీరు స్పష్టపరుస్తూ మా ప్రప బాగు చేస్తున్న విధానాలను చూసినప్పుడు మాకు అర్థమవుతుంది అందుని బట్టి మీకు కొత్త కొత్త స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం రూప చూపించండి తండ్రి పరిస్థితి త్వరగా మా ప్రభుత్వం చక్కగా పరచబడి మరి మేము సువార్తకి వెళ్లడానికి ద్వారాలు తెరవండి మమ్మల్ని సిద్ధపరచండి ఈసారి మేము వెళ్ళినప్పుడు ఏదో ఇంతకు ముందు వెళ్ళినట్టుగా సాధారణమైన వారిగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక బలమైన ఆత్మ నింపుదల అభిషేకం కలిగిన వారిగా వెళ్ళడానికి సహాయం చేయండి ఆదరించి బలపరచండి నడిపించండి ప్రభు అనేక ప్రాంతాలని కొరకు బలమైన పరిచర్య చేయడానికి గానీ చూపించండి ప్రాధాయపడుతున్నాను సహాయం చేయండి ఉద్ధరించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు నయనానికి స్తోత్రము కనక్రమగల దేవానికి ప్రభుత్వా మహోన్నతుడైన దేవానికి వందనాలు తండ్రి నీకు వందనాలు తుర్పు మమ్మల్ని అందరినీ ప్రపంచండి మీరు ఈ ప్రేయర్ మా ప్రపంచండి సెషన్ లో మార్నింగ్ ఫ్రేర్ అవర్స్ లో మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి దాదాపుగా నూట ఇరవై పాటు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వా అయ్యా అయ్యా నీకు వందనాలు దయచేసి మా ప్రభావ మేము నిస్వార్థ మా ప్రపణతండి ప్రచం పని కొరకు వెళ్ళడానికి మార్గం సుగమము చేయండి కావలసినటువంటి వనరులు కావలసినటువంటి అభిషేకము జ్ఞానము ఆత్మ నింపుదల ఆత్మ కృపా వరములు దయచేసి శక్తింతంగా వాడు మేము ఎవరితో మాట్లాడతామో వారి జీవితంలో పశ్చాత్తాపం కలగాలి ఎవరితో మాట్లాడతామో వారి జీవితంలో మారు మనసు కలగాలి వారి జీవితాలు అద్భుతాలు జరగాలి వారి జీవితంలో విడుదల కలగాలి వారి జీవితంలో సుస్థతలు జరగాలి వారి కళ్ళు తెరవబడాలి వారి మీ చూడగలగాలి వారి మీరే దేవుడిని వారి మనసుతో నోటుతో ఒప్పుకోవాలి తండ్రి ప్రతి మంది విశ్వసించి అలాంటి అద్భుతమైన కార్యాలు రిజల్ట్ మేము చూడడానికి రోజుల్లో మాకు సహాయం ఇచ్చేయమని ఆ దిశ నడిపించమని ప్రాధ్యపడుతున్నాం సహాయం ఇచ్చే ప్రభు చూపించండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రాంతాలను ఆవరించిన ప్రతి దురాత్మ ద్వీపం అందకాల చీకటి శక్తుల ప్రభావము అధికారంలో నామలు నాశనం పొవులు గాకాలని ప్రార్థిస్తున్నాము తల్లిని కొందన్నారు అని ప్రభావి ప్రాంతాలని జిల్లాలని పరిపాలన చేస్తున్నటువంటి లోకాధికారు అధికార నామ ప్రతి విధమైన శక్తుల నాశనం అయిపోను దాకా వాడి అధికారం కూలిపో రాలిపోవును కాక కానీ ప్రార్థన చేస్తున్నాం సహాయం ఇచ్చేయండి ప్రభుత్వాన్ని కొందయన అయా అది కొందనాలు వంద నాలుగు ప్రార్థన చేస్తున్నట్టుగా ప్రభావ అయా దాని యొక్క సమాధానం పొందుకున్నప్పుడు ఇదిగో ప్రభావ ఈ దేశం పార్శుకుల అధిపతి తను అడ్డుకున్నాడు అని ప్రభావ మాయా మతాన్ని మా ప్రాబ్లం మీ ఎందుకు రాకుండా సమాధానం మా ఎందుకు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న అధికారం ఏదైతే ఉందో దురాత్మ కని కనిపించకుండా పనిచేస్తున్నది ఏసు అధికార నామలు వాడి బలము నాశనం అయిపోను దాకా మాకు అప్రమ జయము అనుగ్రహించబడదు కాక సహాయం ఇచ్చేయండి ప్రభుత్వం పిలిచాను ప్రభావ మేము ఆ విధంగా ప్రభావ మేము మనుషుల మీద దేశాలు పగలు కక్షలు కర్పణ్యాలు పెట్టుకుని వారితో మేము పోట్లాడకుండా అతన్ని రక్త సంబంధులతో కాదు అప్రమంత్రి రక్త మాంసాలు అయినటువంటి వారితో కాకుండా అతన్ని మా యుద్ధము మా పోరాటం వాటి మీద సల్పటానికి సహాయం కనిపించకుండా బలమైన నష్టాన్ని బలమైన యుద్ధాలు చేస్తూ ఎంతో నష్టాన్ని కలుగు చేస్తున్నటువంటి సేవను పాడు చేస్తున్న దురాత్మలతో సహాయం చేయండి చివరి దినాల్లో మరి ఎక్కువగా ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుని మేము ఆ దిష్గా ప్రభుత్వ ముందుకు వెళ్తాను కృషి చూపించమని ప్రార్థన చేస్తున్నాండి మా ఏం పొందు జ్ఞాపకం చేసుకోమని మీ సందు అర్పించుకుంటూ ప్రభు నావులు ప్రార్థన చేసి సమర్పించుకొని అడిగి వేడుకున్నాము తండ్రి సార్ సార్ మరి ఈ భాస్కర్ సార్ వాళ్ళ మదర్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారంట వాళ్ళ మదర్ గురించి ప్రారంభం చేయమని చెప్పారు రెండోది నేను బయట ఉన్నాను సార్ లాస్ట్ లో మనీష్ గారు మీరు లాస్ట్ వేరకు బెండెక్షన్ వంటి చదే సార్ క్లాస్ ఉంది పరిశుద్ధి మీ పదాలు అయినా మీ కృపల్ మరోసారి జ్ఞాపకం తీసుకోండి మాతను మాట్లాడడానికి మీకు వాడనాలనుకోవా పరిశుద్ధంగా మీ సన్ని చే అన్ని విషయాలు నేర్చుకున్నా సహాయపడండి మీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్న విషయాన్ని మాకు అనుకూలించమని ప్రార్థిస్తున్నాం మీ రాకపోయండి ప్రతి ప్రారంభంకి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం పరుషుతుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృప మీద దేవా ఈ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను జీవం గల దేవ గొప్పదేవ తండ్రి ప్రభా ఆశ్చర్యకరుడు అద్భుత కరుడు తండ్రి ప్రభాయన మమ్మల్ని ప్రేమించి మిని తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు అవుతుంది నాయన ఉదక స్నా స్నానం మా జీవితంలో ఆయన మీకు వందనాలు ప్రభా స్తోత్రాలు ప్రభ నాయన వెనుకకు తిరిగాక తండ్రి సులువేయబడిన శరీరంగా ఆ సెలవుల నుంచి కిందికి దిగక వెనకకి చూడలేని పరిస్థితి ప్రభా అటువంటి జీవితం కలిగి మేము ముందుకు చూసేవారం గాను సెలవును మూసేవారం గాను నాయన యథార్థంగా ప్రవర్తించే వారం గాను మేముటో సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి తండ్రి కితబడిన వాక్యానికే వందనాలు ప్రభా అనేక మర్మములతో కూడిన ప్రకటన కలు గ్రంథాన్ని అర్థం చేసుకునే దిశగా నాయన మా ఆలోచనలు మా మనస్సును నిలుపుమని వేడుకొని ఉంటున్నాం అటు జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా ఆయన ఈ సురచ తండ్రి ప్రభా నవర్ నాయన తండ్రి అది ఎవరికి నైనా అర్థం చేసుకోవాలని అనుగ్రహింపబడిన వారికి మాత్రమే అర్థమవుతుంది అన్నారు రాకడకు ఎంతో సమీపంగా ఉన్నం తండ్రి రాకడకు తండ్రి ప్రభా ఆ యొక్క ప్రకటన గ్రహం ఎంతనో నాయన దోహద దాన్ని అర్థం చేసుకునేలాగా సాయం చే కృపణ అనుగ్రహించండి క్షమించండి ప్రభా నాయన ఈశ్వరమ్మా సెలువేయబడిన ఈ శరీరాన్ని మరలా మేము తండ్రి ఆ సెలువల నుంచి దిగిపోకుండా తండ్రి ప్రభా దాన్ని మోయకుండా ఎక్కడ తప్పిపోతాము అని భయం దిగులుతూ అయా కాపాడుకున్నట్టు సాయం చేయండి గొప్ప కార్యాలను చేయండి ప్రభా నాయన ఈశ్వరజ ఈ లోకంలో ఉన్నదంత జీవపు డంభం శరీరాశ నేత్రాశ ఐహిక విచారము తండ్రి ప్రభా నాయన ఈ లోకాన్ని నమ్ముకుంటే ఫలభరితంగా ఉండదు ప్రభా పరలోక పట్టణానికి చేరలేము ప్రభా కాబట్టి తండ్రి ప్రభా నాయన అటు జ్ఞానం కలిగి నాయన అయా యథార్థంగా నడుచుకున్నట్టు కృప నాకు దయచేయమని వేడుకుని అవకాశాన్ని బట్టి వందనాలు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా ఎమ్మెల్యే జ్ఞాపకం చేసుకోండి ప్రభావి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం తండ్రి ధైర్యములు దాయిచ్చేయండి మంచి ఆరోగ్యం దాయించండి స్వస్థత దాయిచ్చేయండి ప్రతి అణువును ముట్టండి తండ్రి నటినెత్తి నుండి అరకాల వరకు ముట్టి స్వస్థపరచండి ప్రభావ అయ్యా తండ్రి ప్రభా ధైర్యములు దాయిచ్చు మనం వేడుకొని చుట్టాం మీ కార్యాలను చేయి మనం వేడుకొని చుట్టాం అదే మరిగా తండ్రి ప్రభాయనా ఉన్న ప్రతి బిడ్డను ఇక్కరికే ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ప్రభా ఇంకను గొప్ప గొప్ప వర్తమానాలు మేము వినుటకు వారి ద్వారా సాయం చేమలు చుట్టాం తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి ఇంకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థించవలసిన అలాంటి అన్నింటినీ జ్ఞాపకం చేసుకోను మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా నైనా బిందు ఒక కుమారుడు ఒకటిన్నర నెల పిల్లవాడు ప్రభు ఆ బిడ్డకి తండ్రి హార్ట్ ఎన్ పల్స్ రేట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కొట్టుకుంటుంది చివరి దేశాని అని డాక్టర్లు చెప్పారంట తల్లిదండ్రులు ధైర్యం చేయండి తండ్రి ఎంతగానో ఆయన ప్రలాపిస్తున్నారు ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాన్ని ఓదార్చండి ఆ బిడ్డ యొక్క హార్ట్ మంచిగా ఫంక్షన్ అవటంకు సాయం చేయండి తండ్రి అనేకులు ఏదో బిడ్డ సాక్షిగా నిలబడటకు సాయం చేయండి తండ్రి ఆ బిడ్డకు చేయండి ఆ కుటుంబానికి ధైర్యం ఆ కుటుంబంలో తండ్రి ప్రభా అద్భుతంగా ఇచ్చేయండి ప్రభావ గొప్ప కార్యాలను చేయండి మీరు మైమో పొందుకోండి ప్రభా ఆ బిడ్డ తండ్రి ఆయన ఒక సువార్థిగునిగా తయారు చేయండి ప్రభాయన వారు మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు ప్రభా వారికి సాయం చేయమని వేడుకొని చెట్టు అదే మాదిరిగా తండ్రి ఆయన వెంకట సుబ్బాయి గారిని ఈ రోజు డిశ్చార్జ్ చేయిచుండగా తండ్రి మంచి ఇమ్యూనిటీతో మంచి రెసిస్టెన్సీ పవర్ తో ఆయన బయటకు సాయం చేయండి దిగుళ్లు లేకుండా ఉండడానికి సాయం చేయండి గొప్ప కార్యాలయం చేసినందుకు వందనాలు ప్రభా నాయన అయ్యా కొంతమంది నిద్రించి వారిని బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సాయం చేయండి వారి కుటుంబాలకు ధైర్యం దయచేయండి రక్షణ మార్మనస్తం దయచేయండి యవనలు సంఘాలు నైనా కోవిడ్ పేషెంట్లు వీరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభాయన సంఘంలో తండ్రి ప్రభాయన ఈ సురజ తండ్రి ఏవేవైతే బయట ఉండాలనో అవన్నీ సంఘంలో ఈ రోజు ఉంది ప్రభా అవి అవి బయటకి పోలేకపోతున్నాయి ప్రభా అవి తండ్రి ప్రభా సంఘంలోనే ఉన్నాయి ప్రభా వాటిని వెళ్ళగొట్టమని తండ్రి ప్రభా సాయం చేయమని వేడుకొని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడు ఈ ప్రియకుమారుడుస్ పరిశుభనా సారదీష్ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మే హలో హలో హలో హలో చేశాను చేశాను బర్లం దేవా తీసుకొచ్చే నీ దాసుల ద్వారా వాక్యం ద్వారా ప్రభుత్వ మమ్మల్ని పోషిస్తున్న దాన్ని బట్టి నీకు ఉన్నారో నీ పుస్తకం చల్లిస్తున్నాం తండ్రి నేను ఈ తండ్రి నేను ఏ రీట్లో మమ్మల్ని తండ్రి నేను రాజులుగా ఉండాలని ఇష్టపడ్డారు తండ్రి నేను ప్రభావ నీ రుమ్మును ఆనుకోని తండ్రి ఆస్తిత్తులో ఉండాలని ఆశపడ్డారు ప్రభావ తండ్రి నేను ఉన్నతమైన ఉద్దేశం మా జీవితంలో తండ్రి నీకెంతు ఉన్నాడు నీకు పుస్తకలు తండ్రి ఆయన తండ్రి నేను ఈ ఎట్లాంటి ప్యాషన్ కలిగి ఉండాలో ప్రభా తండ్రి నువ్వు ప్రభా ప్రతి ఒక్కటి అనుగ్రహించేవాడుగా ఉన్నావు తెలియపరిచేవాడుగా ఉన్నావు తండ్రి నేను ప్రభావిరు మ్యాన్సిల్ హెం వేసుకోవాలో మాకు నా ఒక్కొక్క జీవితంలో హ్యాండ్ చేయండి ప్రభావి తండ్రి నేను ఒకటి వారుగా కాకుండా తండ్రి నేను ఈ సవలే తండ్రి నేను అలాగా తండ్రి నేను అలాంటి ఆత్మని కలిగిన వారుగా పిండించిన ఆత్మ కలిగిన వారుగా సద్విన ప్రభా నేను వెంబడించేవారుగా నేను చేయమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి నేర్పించిన సత్యం బట్టి నీకు ఎంతో వదనాలు నీ చేస్తున్నాం విజయ్ చేసిన ప్రార్థనలో ప్రభావ ఈ కోసం ప్రార్థన చేశాడు ఆ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ఆ తల్లిదండ్రుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ న్యాసం సహాయం చేయండి బాస్కర్ వాళ్ళని తీసుకుని పోయిండగా ఆంటే మీరు న్యాసం ప్రభావ తండ్రి ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమైందో తెలవదు అని సహాయం చేయండి తండ్రి కనిపిస్తుంది సరైన ఆలోచనలు చేయండి సరైన నడిపినట్లు చేయండి సరైన హాస్పిటల్ పోవడానికి ప్రతి ప్రభావ సమయానికికూలమైన మందులు సమయానికికూలమైన చికిత్స ప్రార్థిస్తున్నాను మీ రాష్ట్రాలని గొప్పగా వాడుతున్నారు తల్లి ఎన్నో పరిస్థితులు వాడుతున్నారు ప్రభా పిల్లి కుటాలు ఎంతో వాడుతున్నారు నీకెంతో వందనాలు ప్రభా తండ్రి ఇంక నూతన పరిస్థితి విస్తరింపచేసి ఇంకా తండ్రి ప్రార్థిస్తూ మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో కాల్సిన తండ్రి నేను ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి కావలసిన విశ్వాసము కావలసిన తో ప్రభా తన దయ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా తండ్రి నేను ప్రభా నేనా మాతో ఉన్న పరిస్థితిలో తండ్రి బ్రదర్ చంద్రశేఖర్ బట్టి కొన్నాళ్ళు తండ్రి తనది కావాల్సిన ఆ మధ్య నుంచి వాడుకుంటున్న విధానం బట్టి వదినాను ప్రభా తండ్రి నేను ప్రభావం గొప్పగా వాడుకొని మహిం పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభావ చక్రవర్తి బట్టి వందనాలు ప్రభావితాన్ని వాడుకుంటున్నందుకు తండ్రి ప్రోత్సాహంగా వాడుకుంటున్నందుకునాలు సహాయం చేయండి ప్రభావ తండ్రి ఆయన చూపించమని తన కుటుంబం పట్ల మీద ఎక్కువ నుంచి ఇప్పుడు దర్శనం చేసిన గొప్ప సహాయం విజయ బట్టి వస్తున్నాడు తండ్రి నేను వాడుకుంటున్నందుకు మీకు ఎంతో వందనాలు వాడుకుంటున్న వర్ణాలు సభ కాలనీ తర్వాత అక్కడ ఉన్న పరిచయం గురించి అక్కడ నచ్చిపోయే ఆత్మల గురించి అక్కడున్న ప్రభావ బంకుల పరిస్థితి గురించి తల్లి కాసని తీసుకొని వస్తూ దర్శించండి హృదయాన్ని మార్చండి మనుషుల్ని అలవాట్లను మార్చండి సహాయం చేయండి తర్వాత గొప్పగా వాడుకోండి ప్రభావ సహాయం చేయమని ప్రార్థిస్తున్నది ఆయన రాసుకులు పరిశీలి వనాలు పరిచర్లు వాడుకోండి సంఘాన్ని జీవించండి గొప్పగా మీరే మహిం పొందమని ప్రార్థుస్తు సహాయం చేయండి నిర్దేశం నెరవేర్చండి భాస్కర్ బట్టి ఉన్నాడు భాస్కర్ చేసిన కర్స్టర్ బట్టి సహాయం చేయండి తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా చేస్తున్న ఖర్చులు గురించి చంద్రశేఖర్ గారు భాస్కర్ చేస్తున్న తర్వాత విషయంలో మీరే సహాయం చేసి నడిపించండి ఇప్పుడు కాస్త చేసిన పరిస్థితి అంత చేసినందుకు ఎంతో ఉన్నాయి ఇక్కడ పనికి చేయమని ఎక్కడ ఉన్నారు రాసుని అభిషేకించి వాడుకుంటున్న మామూలుగా ఎంతో ఉన్నాడు పరిచయలు గొప్పగా చేసిన పర్చులు తాండాలో చేసిన పరిచయలు తర్వాత సంఘాలు చేసిన పరిచర్లు అంతటిలో కూడా తల్లి రాసుని గొప్పగా వాడుకుంటూ వచ్చిన ఎంతో ఉన్నాడు బాబా రానున్న రోజుల గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి నిన్న మీ రంతులు చేసుకుంటే సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నేను తల్లి మాత్రం ఉన్న ప్రభావీందరి ప్రభుత్వానికి ప్రార్థిస్తున్నారు తల్లి సహాయం చేయండి చైనా తోటి యుద్ధం చేయాలని ఆశపడుతుంది ఇండియా తర్వాత ప్రభావ ఎక్కడ తగ్గిపోతే తల్లినైనా ఇక్కడ పొలిటికల్ గా తండీ ప్లాన్ చేస్తున్న ప్రభావితం చేయండి వాళ్ళ మ్యాండిడేట్ కోసం ప్రభావ తండ్రి వాళ్ళ వాళ్ళ తండ్రి భవిష్యత్తు గురించి తల్లినైనా వాళ్ళు ప్రభావం యుద్ధం ఇంకా గెలుస్తారని ఇది లాంగ్ కంప్లీట్ చేస్తే గెలుస్తామని తర్వాత ఇలాంటి ప్రభుత్వంతో సొంత అభిప్రాయాలతో చేసుకోని ప్రభావతం దేశాన్ని దూర్చేటాన్ని నేర్పించండి అయ్యా తండ్రి అయినా మీరే కదా లాంటిని అండీ అయినా మీరే తండ్రి అయినా వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని చేసుకునే వారిగా చేయించండి ప్రభావి బిడ్డలని సేవకుల్ని ప్రవహింసించే వారుగా ఉన్నారు ప్రభాతండి అయినా ఇది కూడా నీ ఇది కూడా నీ క్రితంలో ఉన్నారేమో ప్రభావైనా ఆ రీతిలో తల్లి బిడ్డలు తన నిలబడే ప్రభావ ఎక్కువగా ప్రకటించినట్లుగా అది ఇంకా నీ పరిచయం చేయనట్లుగా సహాయం చేయమని నార్త్ ఇండియాలో ఉన్న పరిస్థితులను న్యాసం చేస్తామని వర్షాలు ఎక్కువ అవుతున్నాయి బీహార్పోతుంది గొరవ వర్షంలో పది వరదల్లోసం చేసుకోండి సహాయం చేయండి ఢిల్లీ కూడా పరిస్థితిలో ఉంది ఇలాగే అనేక ప్రాంతాలు ఆశం చేసుకోండి సహాయం చేయండి ప్రభావం హైదరాబాద్ లో కూడా ప్రభావ హాస్పిటల్గా ఉన్న పరిస్థితులు అనేక పరిస్థితుల మీరు ఆశం చేసుకోండి సహాయం చేయండి ప్రభావ తల్లి ఈ రాథారిటీ సరిగా పనిచేయనట్లుగా కావాల్సిన బయకుంది అయ్యా కోన కోవిడ్ నుంచి చర్చించండి ప్రభావిని బిడ్డల సేవకులని ఆఫ్ చేసుకోండి తండ్రి డాక్టర్స్ నర్సెస్ని అది నేను ఈ పరిచయంలో ఉండి తండ్రి ప్రభు ఇలాంటి పరిచయం పనిచేసే వాళ్ళుగా తదినైనా వాళ్ళు ఎంత తడిన ఎంత దుబ్బుకి ఎంత స్కోన్ అయిపోయి ఉన్నారో ప్రభావిత బిడ్డల్ని ఆఫ్ చేసుకోండి సహాయం చేయమని సాధిస్తున్నాం ప్రభావ తండ్రి చూపించండి తండ్రి నేను ఈ రీతిగా తండ్రి దేశంలో ఉన్న ప్రతి పరిస్థితిని తీసుకొని వస్తున్నాను చేయండి తండ్రి ప్రత్యేకంగా సంఘాలలో మంచి ఆరాధన మంచి పరిచయం చేయండి ప్రభుత్వ బిడ్డలు మందిరానికి పోవటానికి భయపడుతున్నారు మందిరాలు ఏమంటాం తెరవకుండా ప్రభు ఇంకా ముగిసిపెట్టి అని ఆన్లైన్ లో నడిపిస్తున్నారు ప్రభావ తండ్రిని అర్థం చేసుకోండి సహాయం చేయండి అయ్యా తండ్రిని కార్యం చేయమని ప్రార్థిస్తున్నప్పుడు చూపించండి ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ మమ్మల్ని దర్శించుకున్నందుకు మీకు వాక్యం ద్వారా దర్శిస్తున్నది నా జరుగుతున్నాం ప్రభావ ఈ రీతిగా తండ్రి ప్రతి ప్రతి ప్రతి కుటుంబాన్ని ఒక ఆత్మీయ కుటుంబంగా చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ సమయంలో తండ్రి పాదం వాళ్ళ బ్రదం ప్రార్థిస్తున్నాం ప్రభావ కుటుంబాన్ని ఆసనం చేసుకోండి ప్రభావ తండ్రి విక్టోరియా కుటుంబాన్ని కోసం తండ్రి తండ్రి ఆయన ప్రభావ రీతిగా తండ్రి ఆయన ప్రభావ విరామ కోసం ప్రార్థిస్తున్నాం ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆసనం చేసుకుని ప్రభుత్వం ఆయన పూర్తి స్వచ్ఛపడండి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభాతాలని మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి నిన్న రాష్ట్రం కోసం ప్రార్థిస్తున్న ప్రభావ వీడకు మంచి తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభుత్వ పనిచేసినట్లుగా వీడికి చిట్టిబాబుని ఆసన చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభాతాన్ని పరిస్థితులు నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ సహాయం చేయండి ఈ రీతిగా ఆయన అపచర్ చేస్తూ వీళ్ళందరి సేవకులను మీరు ఆశం చేస్తామని పిలిచిన దేవుడు ఏం బాగా అంతవరకు వాళ్ళని వాళ్ళ విశ్వాసం నిలబెడతామని అంతవరకు వాళ్ళని కాపాడుతామని నమ్ముతున్న వేడుకుంటున్నాం సార్ ప్రభువులు దక్షకుడు వారికి దేవుని ప్రేమ పర్శుద్ధాత్మ దేవుల న్యూన్య సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు సదాకాలం తోడే నడిపించిన ము పొందునకూ సార్